ప్రార్థం చేసాము పరశుతుడేవేసు మీకు వదనాల కృపా మయడా మహోనతురగు మా దేవ మీకెంతో వందనాలైనా ప్రవ్వా ఈ యొక్క గరిష్ట కాలం అంతా మీరు మమ్మల్ని కాపాడి సురక్షితంగా సజ్జులెక్క దాన్ని మీకు వదనాలు మమ్మల్ని అందరినీ ప్రవ్వా మీ సరే నడిపించినారు దాన్ని మీకు ఎంతో వదనాలు ముఖ్యంగా ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం సమయం మేము యొక్క వాక్యాన్ని ధ్యానించమే సిద్ధపడుతున్నాం మా హృదయలను సిద్ధపరచండి మా యొక్క ఆత్మీయతలను విప్పండి ప్రవ్వా మయక యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రవ్వా మీద కేంద్రీకరించుకుని ఉండేలాగున శాపన మీకు రూపంలో మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకోండి ప్రవ్వా ఓ ప్రవ్వా గొప్ప జనం పట్ల చూపించమని ప్రార్థించినాం లక్ష నలభద్ నాలుగు వేల మందిని ఆశ్రవించమని ప్రార్థిస్తున్నాం తప్పిపోకుండా తండ్రి చివరి వరకు జాగ్రత్తగా జీవించే బిడ్డలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం మీరు లేఖనాలను పరిశోధించమన్నారు మొదట ఏం రాయబడింది అది చదవమన్నారు ప్రవ్వా వాటిని మేము చదివి పరిశోధించి నేర్చుకోని ప్రవ్వా మా జీవితాలను సరి చేసుకోవాలా ఓ ప్రవ్వా అనేక మీ తట్టు మేము తిప్పాలా ప్రవ్వా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని మహింపొందామని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ఈరోజు ప్రవ్వా మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయంలోని ప్రవచనాలు మేము ధ్యానిస్తున్నాం ప్రవ్వా అవి మా కాలానికి సంబంధించినవి ఎందుకంటే మీ యొక్క భయంకరమైన ఆ యొక్క దినం సంబంధించిన విషయాలకు రాబడ్డాయినైనా మీరు ఈ లోకానికి వచ్చే సమయం ఏరీతి ఉంటుందన్న విషయాలకు రాయబడ్డాయి ప్రవ్వా మనుషులందరు ఏ రీతిగా తప్పిపోతారు అన్న విషయాన్ని అక్కడ రాయబడింది ప్రభావ మీ యొక్క రక్షణ మీ యొక్క ప్రేమ ఎవరిలోనూ కనిపించదన్నట్టు ఆడ వాక్యాలు చెప్పబడుతున్నాయి ప్రవ్వా నైనా వాటిని మేము గ్రహించలాగా చేపడండి ప్రభు మీ హృదయం ఎంతో వేదనతో ప్రవక్త ద్వారా వాటిని ప్రకటిస్తుంది ప్రవ్వ వాటిని మేము జాగ్రత్తగా పరిశీలించి ప్రవ్వా హృదయ ఆవేదన అర్థం చేసుకోవాలా అనేకులను ప్రభావ ప్రేమతో మీ తట్టు నడిపించాలా అటువంటి సేవ జీవితంలో మమ్మల్ని అందరు నడిపించి మీరు మహింపొందమని ీస్తు పరిషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు తారీఖు మార్చి వేల పదిహేడవ బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఈ కాలం ఉంటున్న కాలము బబులోను కాలం అన్న విషయాలు ప్రభు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు పోయిన వారం నుండి మనము మలాఖీ గ్రంథము మూడవ అధ్యాయంలోని వ్యాఖ్యలను ధ్యానిస్తున్నాం మూడవ అధ్యాయంలో మనం చూసిన విషయాలు ఏంటంటే ఇద్దరు సేవకులకు సంబంధించిన విషయం ఈ ఇద్దరు సేవకులు ఎవరు అన్న విషయాలు ఇద్దరు దేవుని యొక్క వర్తమానాన్ని పంచుకుండే వాళ్ళు అన్న విషయం కూడా అక్కడ చెప్పబడింది కాబట్టి ఈ ఇద్దరు సేవకులు లేక ఇద్దరు సువార్థికులు లేక వర్తమానాన్ని ప్రకటించే వాళ్ళు ఎవరు అన్న విషయాన్ని మనం ఈరోజు దీర్ఘంగా ధ్యానించాలా దానికి ముందుకెళ్ల గ్రంథము మూడవ అధ్యాయంలో ఒక వాక్యాన్ని ధ్యానిస్తాం మనం అనేక పర్యాయం పెట్టిన ధ్యానించిన విషయం మనకు జ్ఞాపకం కదా ఈరోజు పదిహేడవ వచనంలో ఏ హెచ్కే గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో దేవుడు ప్రవక్త ద్వారా మాట్లాడుతున్నాడు ఒక విషయాన్ని మీకు ముందుగానే జ్ఞాపకం చేయాలా పాత నిబంధన కాలంలో ప్రవక్తలందరూ లక్ష నలభద్ మందికి సాదృశ్యం ఆ విషయాన్ని తేటగా మనం గ్రహించాలా ప్రతి ప్రవక్త లక్ష మందికి సాదృశ్యంగా ఉంటాడు పాత నిబంధన కాలమైనా కృత కాలమైనా కాలమైన అదొక చిన్న గుంపు ప్రవక్తలకు సంబంధించింది చిన్న గుంపు దేవుడు ఎప్పుడు ఆ చిన్న గుంపును కాచి కాపాడుతూనే ఉన్నాడు ఎందుకంటే ఈ ఈ చిన్న గుంపుకు ఎప్పుడు కూడా ఈ లోకం మీద వ్యామోహం ఉండదు ఈ లోకాతీతమైన జీవితం ఉండదు అది ఎప్పుడు ఏం కట్టుకున్నారు గోనే సంచి వాళ్ళ కట్టుకుంది గోనే సంచి కదా గోనే సంచి కట్టుకున్నారు ఊరిచ్చి వడిన ఒక గుడిసెపాగలో జీవించినట్టు మనం చూస్తాం వాళ్ళ దగ్గర ఏముంది ఆహారం ఉందా గిన్నెలున్నాయా వండుకున్నారా అసలు ఎప్పుడే వినమ ఆ విషయాలు వాళ్ళు ఎప్పుడు తిన్నారు గడో తెలియదు మనకి కానీ వాళ్ళు ఎప్పుడు ప్రార్థననే ఉండేవాళ్ళు అన్న విషయం మటుకు చాలాసార్లు మనకు తేటగా దేవుడు చూపించింది రాత్రులు ప్రార్థన చేసి ఉదయం పోయి ప్రకటించడం వాళ్ళ సేవా జీవితం వాళ్ళు చేసిన సేవా జీవితం లేక వాళ్ళ హెచ్చరికలన్నీ దేనికి సంబంధించిన అంటే దేవుని తిరగండి ఆయన వాదన తిరగండి అనే ప్రకటించారు ప్రతి ప్రవక్త చెప్పిన విధానం అదే మీరందరూ దేవుడి నుంచి తరలిపోతున్నారు మీరందరూ దేవుడి నుంచి బహు దూరంగా వెళ్లిపోతున్నారు ఆయన తట్టు తిరిగి రండి ఆయన తిరిగి మీ పట్ల కనికరం చూపిస్తాడు మిమ్మల్ని క్షమిస్తాడు మిమ్మల్ని తండ్రిలాగా ఆదరిస్తాడు అన్న హెచ్చరికలే ఉన్నాయి వాళ్ళకి మేము ఏ రీతిగా తప్పిపోయినాము అంటే మీరు ఈ రీతిగా తప్పిపోయినారు ఆ రీతిగా తప్పిపోయినారు కూడా వాళ్ళు చూపించారు అంటే దేవుడు వాళ్ళకి చూపిస్తున్నాడు ఏ రీతిగా పాపంలో జీవించిందన్న విషయాలు ప్రవక్తకి బయలుపరచాడు ప్రవక్త ఎక్కడో మూలకున్నాడు గుడిసెలో కానీ దేశమంతటా వాళ్ళు ఎట్లా జీవిస్తుండో దేవుడు దర్శరీతిగా లేక కలల రూపకంగా వాటన్నిటిని వాళ్ళకి చూపించి ఆ ప్రవక్తలకు వాళ్ళు తిరిగి ప్రార్థన చేసే ప్రభులే క్షమించినయనా అని కాబట్టి ప్రవక్తలకు ఉన్నది దేవుడి యొక్క హృదయం లేక దేవుడి యొక్క ఆత్మ వాళ్ళలో ఉన్నది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం కాబట్టి వాళ్ళు చేస్తున్న పాపానికి తగిన శిక్ష వాళ్ళు అనుభవించాలి కానీ ప్రభు వాళ్ళని శిక్షించదు అని దేవునికి ప్రజలకి మధ్యలో ఎప్పుడు వాళ్ళు నిలబడేవాళ్ళు బండ సందలలో ఇకిన వాళ్ళు వాళ్ళు కాబట్టి దేవుని కోపాన్ని మనుషుల మీదకి రానియకుండా అడ్డంగా ఉండేవాళ్ళు కాబట్టి అటువంటి హృదయ పరిస్థితి గలవారే దేవుని విషయాలు గ్రహించగలరు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటాం ముఖ్యంగా దేవుడు యాజగులతో మాట్లాడేటట్టు మనం ఎక్కడ చూడం కొన్నిసార్లు చూస్తాము కాని భవిష్యత్ లో ఏం జరగబోతున్నాయి ఏరీతిగా ఇస్ఫాన్ చరలోనికి కొనిపోబడుతున్నారు ఏ రీతిగా వాళ్ళు పరదేశంలో శ్రమ అనుభవిస్తారు అన్న విషయాలనే హెచ్చరించుడు దాని వాళ్ళు ఎప్పుడు తిరిగి వస్తారు వారికి తిరిగి రాజ్యం అనుగ్రహించబడుతుందా లేదా ఇవన్నీ విషయాలు ప్రవక్తల దారిని కాబట్టి ప్రవక్తలు అందరూ లక్ష నలభై మందికి సాదృశ్యం ఎప్పుడైనా చరిత్రలో గాని భవిష్యత్ గాని ఒకటే గుంపది పాతని నిబంధన ఒక గుంపు కొత్త నిబంధన ఇంకొక గుంపు అనేది ఖాళీగా దేవుని దృష్టం మొదటి నుంచి ఒకటే గుంపు దురదృష్టం ఏంటంటే ప్రకృతి సహజంగా లేక శరీరకంగా ఉన్న ఈశల్పాలు బెసేని గ్రహించకపోవడమే వాళ్ళు చేసిన పెద్ద తప్పు యుగ దేవత వారికి గురితనం కల్పించడం అన్న విషయాన్ని మనం బంగుళ రాష్ట్ర పత్రికలో చూస్తాం కదా వారికి గురితనం కల్పేకపోయినంటే మన దగ్గరికి రక్షణ రాకపోయేది అనే విషయం కూడా హెచ్చరిస్తాడు కాబట్టి నువ్వేమీ అతిశయించకు స్పెషల్ అని అని కూడా హెచ్చరిస్తాడు పౌలు మనం కాబట్టి ప్రవక్త సేవా విధానం ఏంది అన్నప్పుడు ఈ హెచ్కెల్ గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనంలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ విషయాన్ని మనం చూసి తిరిగి మనం మాలాఖ్య గ్రంథము మూడవ అధ్యాయానికి తిరిగి వెళ్ళిపోతాం ఇది కూడా మూడవ అధ్యాయమే కాబట్టి ఏ విషయం మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నామో ప్రయత్నిస్తాం ఎందుకరకు మనకి చెప్పబడిందో ఆ ఏడు దరిగిన తర్వాత యహో నాకు ప్రత్యక్షమై ఇలాగ కాబట్టి ఏడు అనేది సంపూర్తి సమాప్తమైనది లేక చివరిది ఇంకా అయిపోయింది అవకాశము అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఎనిమిది అనేది క్రొత్త జీవితం పాతవి గతించినాక ఎనిమిది అంటే క్రొత్త జీవము పాతవి ఇంకా ఎన్నడికి జ్ఞాపకానికి రావు అన్న విషయాన్ని మనం జ్ఞాపకం తీసుకోవాలా కాబట్టి ఆ ఏడు దినములు జరిగిన తర్వాత ఏహో నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చను కాబట్టి పాతవి గతించాక ఎనిమిదవ దినం కాబట్టి ఎనిమిదవ దినం అన్నప్పుడు నూతనమైనది నూతనంగా చేయబడ్డాకనే ప్రభు మనతో మాట్లాడతాడు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఎప్పుడు మనం వాక్యం ధ్యానించినా ఆ ఆత్మీయ సాత్యాలను మనము పక్కకు పెట్టడానికి వీల్లేదు వాటిని తిరిగి నెమ్మరేసుకుంటూ ఉండాలి ఏడవ దినం తర్వాతనే మాట్లాడిన దేవుడు ప్రవక్త ద్వారా అంటే ఏడవ దినం అంటే ఏడు ఏడవ దినం వరకు శారీరకంగా ఉన్నారు ఏడు సమాప్తమైనాక పరిశుద్ధంగా పరచబడ్డరు లేక ఆత్మీయంగా మార్చబడ్డరు అన్న విషయాన్ని కాబట్టి ఏడు దినముల తర్వాత అంటే ఎనిమిదవ దినమున అని అర్ధం చేసుకోవాలా లేక క్రొత్తది అన్నప్పుడు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చును ఏమని నరపత్రుడ ఈ కవలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను కాబట్టి లక్ష మందికి సాదృశ్యం ప్రతి ప్రవక్త కాబట్టి ప్రతి ప్రవక్త ఒక కావలివాడు అన్న విషయాన్ని మనం ఈరోజు అర్థం చేసుకోవాలా ఇప్పుడే కాదు మనం ఎదుటి నుంచి కూడా ఈ రోజు కూడా మనం అర్థం చేసుకోవాలా లక్ష మంది పని ఏంటి అంటే నువ్వు కవలివాణివి కవలివాణివి అంటే ఎప్పుడు కావలిగాస్తనే ఉండాలా నువ్వు నిద్ర పోవద్దు నువ్వు కొనుక్కొద్దు నువ్వు కళ్ళు మూసుకోవద్దు నువ్వు ఎప్పుడు తెరిచే ఉండాలా నీ సేవ జీవితం అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఏ క్షణంనా శ్రమ మనుషుల మీదకి వస్తుందో అది కనిపెట్టుకునే బాధ్యత నీది ఎప్పుడు ఉపద్రము మనుషుల మీదకి వస్తుందో అది ఎప్పుడు రాబోతుందో కనిపెట్టుకునే బాధ్యత నీది అది నీకు ప్రకృతి సహజంగా బయలుపరచబడదు అది కేవలము మన ప్రభు ఆత్మ ఆవేశం చేతనే మనకు అది బయలుపరచబడతాది ఆ సూచనలు కాని ఏమైనా ప్రభు మాట్లాడతాడు తప్పగా మాట్లాడతాడు ప్రతి ఒక్కరితో మాట్లాడతాడు చూపిస్తాడు పలు పలు విధాలుగా దేవుడు సరే మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలి నీకు రాత్రేళ్లలో నిద్ర రాకపోతుందంటే అది బహుశా ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుందేమో ప్రార్థన చేయడానికి కానీ మనం అటు ఇదితాం ఇటు తిరుగుతాం దిండు మీద బెడ్డు మీద కానీ పోతము వాష్రూమ్ పోతము పోతాము తర్వాత నీళ్లు తాగుతాము ఏం చేస్తాము అన్ని చేస్తాం కానీ ఆయన ప్రార్థనలో కూర్చోమంటున్నాడు అన్న హెచ్చరికను మట్టుకుని నువ్వు గ్రహించలేని స్థితులున్నావు కాబట్టి ఇక మీద మనం అర్థం చేసుకోవాలి నీకు రాత్రి నెలలు నిద్ర రాట్లేదంటే ప్రార్థన కొరకు దేవుని సిద్ధపరుస్తుండేమో అని అర్థం చేసుకోవాలి సరే కొన్ని గ్యాస్ ప్రాబ్లమ్ తో కూడి ప్రాబ్లమ్స్ నువ్వు ఎక్కువ ఈ కుప్డ్ ఫుడ్స్ తింటే గ్యాస్ వస్తాయి అందుకే మీరు అన్నం తిన్నప్పుడు ఏమన్నా ఆహారాలు తిన్నప్పుడు సాధ్యమైన కాడికి పెట్టుకోండి వెజిటబుల్ సాలడ్స్ ఉల్లిగడ్డలు గాని క్యారెట్లు గాని తర్వాత లు గాని క్యాబేజ్ గాని సన్నగా తరిగి వాటిని పట్టుకొని పెట్టుకోవాలా దాని మీద కొంత నిమ్మకాయ రసం పిండుకోవడం కొంత పెప్పర్ చదువుకోవడం చలుకొని ఆ పచ్చి తినాల అన్నం తింటేపుడు అప్పుడేమైతుందంటే ఈ పచ్చి తినడం వలన మన బాడీలో ఎన్జైమ్స్ వాటిని ఏమంటారు తెలుగులా లవణాలు అంటారు లవణాలు అంటారు మనంటారు వాటిని తెలియదా ఎన్జైమ్స్ రిలీజ్ చేస్తాయి ఎన్జైమ్స్ రిలీజ్ చేసినప్పుడు జీర్ణశక్తి అభివృద్ధిపరచబడతా ఉంటది కాబట్టి అది దేవుడు సృష్టిలో వాటిని పెట్టిండి ఆ రీతిగా కాబట్టి గ్యాస్ ప్రాబ్లమ్స్ సాధారణంగా ఎక్కువ కుక్డ్ ఫుడ్ తినడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే కుక్డ్ ఫుడ్స్లలో జీవం ఉండదు అంటే ఉడకబెట్టిన వాటిలో జీవం ఉండదు జీవము కేవలం పచ్చి వాటిల్లోనే ఉంటుంది కాబట్టి పశువులన్నీ జీవం ఉన్న వాటినే తింటాయి మనుషులు జీవం లేని వాటిని తింటారు అంతే తేడా ఏవైనా కానీ ఉడకబెట్టుకొని తింటాం కాబట్టి వాటిలో జీవముండదు సరే కొన్ని మీరు మీరు మీ సొంత తలంపులు ఉపయోగించి చెప్పచ్చు అన్నీ ఉడకబెట్టుకొని తినలేం కదా కొన్ని వస్తువులు కంపల్సరీ ఉడకబెట్టుకోవాలి కదా అవి తినకపోవడం నష్టం అవుతుందా అట్లా కూడా ఎందుకంటే ప్రతిసారి మనము సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం మనుషుల బలైనతది అన్ని ఎట్లా ఉడకబెట్టుకొని అన్ని ఉడకబెట్టుకొని తినలేం కదా సార్ వంకాయ ఉడకబెట్టుకొని తినలేం కదా పచ్చి తినలేం కదా వంకాయ ఇంకా ఇంకా కొన్ని అన్ని ఏమంటాం సమర్థించుకునే మాటలు మనం మాట్లాడుతుంటాం నీ హృదయానుసారంగా వాటిని నువ్వు ఆలోచిస్తావు కానీ ప్రభుని దృష్టిలో పెట్టుకొని ఆలోచించడం నేర్చుకోవాలా ఆయన నీకు కూర మొక్కలను ఆహారం ఇచ్చినాడు పండ్లను విత్తనంలను ఆహారం అన్నాడు కాబట్టి వాటిని ఏ రీతిగా నువ్వు గ్రహించాలా స్వీకరించాలా నీ హృదయానికి దాన్ని నీ శరీరానికి ఎట్లా అవి స్వీకరించాలన్న విషయం నువ్వు అర్థం చేసుకోవాలా చాలా మటుకు పచ్చి తినే తినడానికి అవకాశం ఉన్నాయి కానీ మనం వాటిని తినం తినే వాటిని కూడా ఉడకబెట్టుకొని తింటాం అది మన బలహీనత కాబట్టి కొన్ని ఆహారాలలో ముఖ్యంగా టొమాటో టొమాటో తినడం వల్ల జీర్ణశక్తి బాగా ఇంప్రూవ్ అవుతుంది తర్వాత శరీరంలో ఉండే కొన్ని అలర్జీస్ ఇవన్నిటిని అది నిర్మూలిస్తూ ఉంటుంది టొమాటోలో ఒక మంచి మినరల్ ఉంటుంది ఎగ్జైమ్ దాన్ని ఏమంటారు నాకు పదం జ్ఞాపకంకి వస్తుంది లైకోపిన్ అంటారు దాన్ని సాధారణంగా ప్రతి ఆహారంలో ఒక్క పర్టికులర్ పదార్థం పెట్టింది ఉదాహరణకి ద్రాక్ష పండ్లలో రెస్ అనే ఒక పదార్థాన్ని పెట్టింది అదేం చేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్స్ రానియకుండా అరికడతా ఉంటది త్వరగా వృద్ధాప్యం రానియకుండా నీ మొహం మీద రింకుల్స్ రానియకుండా ముడతలు రానియకుండా అది కాపాడుతుంటది రెస్వెరిటాల్ చిన్నప్పటి నుంచి ద్రాక్ష పండ్లు ఎటువంటి అనారోగ్యాలు ఉండవు అంట వాళ్ళు ఎప్పుడు ఎవరంగానే ఉంటారు కొన్ని స్టడీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క వస్తువులో ఒక బెట్టిండు ఇప్పుడు టొమాటో లైక్ అది ఉడకబెట్టినా పోద కానీ తక్కిన ఉడకబెడితే పోతాయి ఉదాహరణకి ద్రాక్షరసం నువ్వు కుళ్ళ పెట్టినావనుకో కుళ్ళ పెడితే అది ఏమైతుంది మత్తురా జబ్బు రసం అవుతుంది జబ్బు రసంలో అది ఉండదు కాబట్టి వేస్ట్ అన్నట్టు అట్లా ప్రతి వస్తువులో ప్రతి ఆహారంలో దేవుడు ఒక పదార్థాన్ని పెట్టాడు ఆ పదార్థం వల్ల మన శరీరంలోని ఒక అవయవానికి లాభం చేకూర్చబడుతుంది ఉదాహరణకి బీట్రూట్స్ బీట్రూట్స్ పచ్చి తినడం చాలా కష్టం ఎందుకంటే కొంత ఒగరుంటది బీట్రూట్స్ అయితే బీట్రూట్ పైన చెక్కు తీసేసి తింటే పర్లేదు ఒబెరపోతుంది బీట్రూట్ తినడం వలన బ్రెయిన్ కి చాలా ప్రొటెక్షన్ ఉంటుంది దాని తర్వాత లివర్ని లివర్లో ఉండే ప్రతి కాలుష్యాన్ని అది క్లీన్ చేస్తుంది బీట్రూట్ కానీ బీట్రూట్ ఏమి మనం తెలుసు మీకు బీట్రూట్ అంటే ఏమంటారు ఎర్రగా ఉంటుంది ఇంత అది తింటే నోరాంత ఎర్రగా అయిపోతుంది రసం ఒక గ్లాస్ పొద్దునే తాగితే మొత్తం లివర్ మొత్తం క్లీన్ అయిపోతుంది నిక్ తెలిసిపోకట్లేదు కదా లివర్ ఏదో క్లీన్ అయిపోతున్నట్లు గాల్ బ్లడర్ స్టోన్స్ అన్ని బయటకు వెళ్ళిపోతా ఉంటాయి ఇట్లా కొన్ని పెట్టింది దేవుడు సృష్టిలో కానీ ఏంటంటే దురదృష్టం మనము ఇంగ్లీష్ మందుల మీద బాగా ఆధారపడుతున్నాం కాబట్టి ప్రకృతి సహజంగా దేవుడు పెట్టవాడు అన్నింటి మర్చిపోయినాం దాంతో మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్ని దెబ్బతింటా ఉన్నాయి మనకు వస్తా ప్రాబ్లమ్స్ ఉదాహరణకి ఇప్పుడు బెండకాయ ఉంది బెండకాయ అంటే జిగుడు కదా బెండకాయ ముక్కలు ముక్కలు కోసి నీళ్ళల్లో పెడితే రాత్రంతా ఒక గ్లాస్ నీళ్ళల్లో అదంతా జిగుడు అన్న వస్తుంది కదా పొద్దులేసా జిగునీళ్ళు దాగితే హార్ట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్ని పోతాయి హార్ట్ అటాక్స్ రాకుండా అరి కడుతుంది హార్ట్లో ఏమన్నా కరిగిపోతాయి దేవుడు అంతా పెట్టింది అట్లాంటి ప్రతి దాంట్లో ఒక గుణగణాన్ని పెట్టింది దేవుడు వాటిని మనం అర్థం చేసుకోలేము ఎందుకంటే వర్షాలలో అనేక సార్లు ఆ విషయం అంతా ప్రజలు నశించిపోయినారు ఎందుకు నశించిపోయినారంటే వారికి జ్ఞానము పొదువాయని వాళ్ళు జ్ఞానము లేక నశించిపోయేది అన్నాడు కాబట్టి ఈరోజు దేవుని బిడలలో అనేకులు రోగగ్రస్తులు ఎందుకైన జ్ఞానం లేకనే కదా జ్ఞానం లేకనే రోగగ్రస్తులు వస్తున్నారు పాస్టర్స్ కూడా పాస్టర్స్ పాస్టర్స్ కుటుంబాలలో కూడా రోగగ్రస్తులుగా ఉంటున్నారు ఎందుకు అంటే వారికి జ్ఞానం లేదు దేవుడు ముందుగానే బయలుపరిచినా వాటిని వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు వాళ్ళ గురించి మనము తక్కువగా మాట్లాడతలేం కానీ వాళ్ళు ఆత్మీయంగా బానే ఎదుగుతున్నారు కానీ శరీరాన్ని కాపాడుకోలేకపోతున్నారు ఎందుకంటే వారికి తెలియదు మన శరీరాలు కేవలము పచ్చి ఆహారం కొరికే తయారు చేయబడ్డాయి అన్న విషయాన్ని వాటిని చెప్పడం కష్టము దాని స్వీకరించడం మరీ కష్టము చూడండి నోటికి టేస్ట్ ఉండే వాటిని తింటాం మనం టేస్ట్ లేని వాటిని తిన్నాం మనం అది మనిషి బలనేత కాబట్టి టేస్ట్ లేనివే మన శరీరాలకు మంచి టేస్ట్ ఉన్నవి ఏమీ కూడా మన శరీరాలకు మంచిది కాదు ఉదాహరణకి స్వీట్ నాలుకే చాలా బాగా అనిపిస్తుంది కానీ అది కడుపులో పోయినాక చాలా డేంజర్ అది ఆర్టిఫిషియల్ స్వీట్స్ అన్ని లేక షుగర్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్స్ అన్ని గానీ అవి కార్బన్ మాలిక్యూల్స్ కార్బన్ పాయిజన్ పాయిజనర్ సబ్స్టెన్సెస్ అవి లోపల పోయినప్పుడు బాగా ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి దాన్ని అరగదిన కొరకు మన శరంలోని ప్యాన్క్రియాటిక్ ప్యాన్క్రీస్ అంటారు దాన్ని గ్లాండ్స్ అవి ఎక్కువ ఉత్పత్తి చేసి వాటి శర్రాన్ని కోల్పోతా ఉంటాయి మనం తినే ఆహారాన్ని బట్టి పిండి పదార్థాలు తింటే కార్బోలిక్ యాసిడ్ ఎక్కువైపోతారు బాడీలో యాసిడ్ ఎక్కువైపోద్ది గ్యాస్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ నొప్పులు ఒళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు అనారోగ్యాలు వస్తూ ఉంటాయి యాసిడ్ లెవెల్స్ పెరిగే కొద్దీ కాబట్టి ఈ వెజిటేరియన్స్ తినే ఆహారం ఎక్కువ పిండి పదార్థాలు ఉంటాయి వాళ్ళ దాంట్లో అప్పణంలే ఇట్లా ఏంచుకున్నాయి వడియాలే గానీ లేక ఆలుగడ్డ టైపు కానీ బియ్యం కాని గోధుమలు కానీ పప్పు దినుసులే కాని ఇవన్నీ పిండి పదార్థాలకు సాదృశ్యం పప్పు దినుసులు కూడా కొంత కొంత దూరం కొంత దీసిన గానీ తక్కినవన్నీ పిండి పదార్థాలే పిండి పదార్థాలు అంటే స్టార్ చటర్ ఇంగ్లీష్లో స్టార్చ్ అంటే పిండి ఆ పిండి పదార్థాలు తినడం వలన కార్బోలిక్ యాసిడ్ ఎక్కువ అయిపోతుంది బాడీలో నాన్ వెజిటేరియన్స్ కి ఎగ్స్ తినే వాళ్ళకి లేక పాల నుంచి వచ్చిన బటరు చీజ్ వీటారు కదా అసలు అవి ఫుడ్డే కావు బటరు చీజు నెయ్యి అసలు అవి ఆహారమే కావు అవి వాటిని ముట్టనే ముట్టద్దు ఎప్పుడు కూడా మనం అవి ఉడకబెట్టి ఉడకబెట్టి రోజు రోజులు కుళ్ళబెట్టి కుళ్ళబెట్టి చేస్తారు దాన్ని అసలేది అది ఆహారమే కాదు నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ మటన్ చికెన్ ఫిష్ ఇవన్నీ అవి తినడం వలన యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోతుంది బాడీలో యూరిక్ యాసిడ్ ఎక్కువ కొద్ది ఊపిరి ఊపిరి సరిగా ఆడదు దాని తర్వాత ఆ యూరిక్ యాసిడ్ ని మొత్తం ఫిల్టర్ చేయాలంటే నీ కిడ్నీస్ ఎంతగానో కష్టపడతా కిడ్నీస్ వాటి శక్తి పోగొట్టుకుంటా ఉంటుంది దాని లైఫ్ త్వరగా త్వరగా త్వరగా తగ్గిపోతుంట అందుకే నరుని ఆయుష్ చాలా కాలం ఉంది గాని ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వలన ఆ లోపలి అవయవాలు అన్ని బలహీనమైపోయి వాళ్ళు ఆయుష్ తగ్గిపోతుంది ఎటు తిన్నా గాని నాన్ వెజిటేరియన్స్ కైనా గానీ యాసిడ్స్ బిల్డ్ అవుతున్నాయి యూరిక్ యాసిడ్ వెజిటేరియన్స్ కి అయినా కార్బోలిక్ యాసిడ్ బిల్డ్ అవుతుంది ఈ రెండు తినేటోళ్ళకి పిండి పదార్థాలు నాన్ వెజిటేరియన్స్ కి అంటే మాంసం తినే వాళ్ళకి రెండు రకాల యాసిడ్లు ఎక్కువైపోతాయి అందుకే వాళ్ళకి ఎక్కువ రోగాలు వస్తాయి వెజిటేరియన్స్ కి కొన్ని తక్కువ వస్తాయి రోగాలు కానీ నాన్ వెజిటేరియన్స్ కి ఇంకెక్కువ రోగాలు వస్తాయి అనేసి ఈ బ్రదర్ నాన్ వెజ్ కి వ్యతిరేకంగా ప్రకటిస్తుండ వెజిటేరియన్ కూడా వ్యతిరేకంగా ప్రకటిస్తుండే పిండి పదార్థాలు ఎక్కువ తినద్దు నాన్ వెజిటేరియన్స్ కూడా ఎక్కువ తినొద్దు సరే అవన్నీ బంజేమని ఎప్పుడు చెప్పలేదు ఏవైనా గానీ కొంచెం కొంచెం తినాలా అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం ప్రతిరోజు ఏవి కూడా తినద్దు వీటన్నింటినీ పక్కకు పెట్టేసి అసలైన వాటిని నువ్వు తింటున్నావా తినలేని స్థితిలో అసలనే తినలేవు ఏవి తినొద్దో అవే తినేస్తున్నావు బాగా కాబట్టి క్షరాలు బలహీనమైపోతున్నాయి ఆయన ముందుగానే ఎందుకు చెప్పింది వీటి అన్నింటినీ ఉదాహరణకి పస్కా పశువుని భుజిస్తప్పుడు చేదు కూరలతో తినమన్నాడు నిర్గమకాలను మనం చూస్తాం మరి నిలబడి త్వర త్వరగా తిని పరిగెత్తమన్నాడు నిలబడి త్వర త్వరగా తిని మీరు బయలుదేరండి అన్నాడు ఎందుకు బయలుదేరండి త్వర త్వరగా తినే అంటే మీరు లేటుకు కూర్చుంటే పార్టీస్ చేసుకుంటారు పార్టీస్ లాగా టైం పాస్ చేసుకుంటూ తింటారు విచ్చలు విడిగా ముస్లామ ముచ్చట్లు పిచ్చి పిచ్చి మాటలు దాంతో మీరు పాపంలో పడిపోతారు కాబట్టి మీరు త్వర త్వరగా తినేసి బయటపడాల తర్వాత అవి తింటేప్పుడు చేదు కూరలు పక్కన పెట్టుకున్నారు ఎందుకు ఎక్కువ తినకుండా మీ షరలని శ్రమ పెట్టకుండా ఇవన్నీ అంటే వాటికి ఆత్మీయమైన చిహ్నాలు ఉన్నాయి లేవని కాదు కానీ మొదటి నుంచి దేవుడు చూపిస్తుండడు ప్రకృతి సహజంగా కూడా వాటికి అర్ధాలు వాటి ఆత్మీయ అర్థాలు కూడా ఉన్నాయి కొన్నిసార్లు ఆత్మీయ సత్యాలు గ్రహించి ప్రకృతి వాటిని విడిచిపెడతా ఉంటాం కొన్నిసార్లు ఏమో ప్రకృతి వాటిని స్వీకరించి ఆత్మీయ సత్యాలను విడిచిపెడతా ఉంటాం ఇదే క్రైస్తవ బలైన తీరొచ్చు ఏది ప్రకృతి సహజమైందో ఏ టైం మీద అర్థం చేసుకోనో అప్పుడు అర్థం ఏది ఆత్మీయమైందో ఏ టైం ఆత్మీయంగా స్వీకరించాలనో అది అర్థం చేసుకోలేరు కాబట్టి అరీతిగా ఉండి ఎందుకు వస్తాయి తలనొప్పి నేను ప్రార్థన చేసుకుంటా వర్షప్ చేసుకుంటా ఇంటికి వెళ్ళిపోతా లేక ఆఫీస్కి వెళ్ళిపోతా అట్లా సమర్థించుకుంటున్నారు దాంతో వారికి మన ప్రభు యొక్క జ్ఞానము కరువైపోతుంది దానివల్ల వాళ్ళు నశించిపోతున్నారు వాళ్ళ శ్రమలు నశించిపోతున్నాయి వాళ్ళని బట్టి కుటుంబికులంతా శ్రమల్సి వస్తుంది ఆ రీతిగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి నువ్వు యొక్క కావలి వాడివి వీటన్నింటినీ హెచ్చరించాలి ఇప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నానంటే ఎందుకు హెచ్చరిస్తున్నదంటే హెచ్చరించడం కొరికే కదా కావాలి వాడు ఏం చెప్పాలా నువ్వు ఈ రీతి గుండకపోతే నీ మీతికి శ్రమ రాబోతుంది నువ్వు ఈ రీతి ఉండకపోతే నీకు రోగం రాబోతుంది నువ్వు ఈ రీతిగా ఉండకపోతే నీకు కష్టం రాబోతుంది అది నీ బాధ్యత చెప్పడం త్వరలో చెప్పాలా రకరకాల రోగాలు రాబోతున్నాయి మీరు జాగ్రత్తగా ఉండండి అది నీ బాధ్యత చెప్పాడు ఇప్పుడు హైదరాబాదు లోకి కొత్త రకమైన దోమలు వచ్చేసినాయి అంట అవి ఎక్కడి నుంచో అడవులలోకి వెళ్ళి తప్పించుకొని అంటే మళ్ళీ అక్కడ సరిగా నీళ్లు లేవా నీళ్లు ఉండగా దోమలకి నీళ్లు లేకుంటే అవి గుడ్లు పెట్టుకోలేవు కాబట్టి నీళ్లు లేవే మా కడ్ దిక్కు నీళ్ళు ఉన్నప్పుడు అంతా వచ్చేసినాయి మనకి హైదరాబాద్ చెట్టు నీళ్ళే కదా మురికిని కాలువాలి ఎక్కడ చూసినా గానీ మురికి కావాలనే కానీ గుడ్డు బాగా పెట్టుకుంటాయి కాబట్టి ఆ కొత్త రకమైన రోగాలు దోమలు రావడం వల్ల అవి కరిస్తే వింత వింత రోగాలు వస్తున్నాయంట కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా ఎందుకంటే అవి వస్తున్నాయి అని హెచ్చరించినప్పుడు నువ్వు నువ్వు గ్రహించాల్సింది ఏంటంటే దోమల ద్వారా జీలపరుగుల ద్వారా ఈగల ద్వారా కొన్ని రోగాలు సంక్రమిస్తా ఉంటాయి విస్తరిస్తూ ఉంటాయి కాబట్టి వాటిని చేసి మనం జాగ్రత్తగా ఉండాలి వాటి నుంచి జాగ్రత్త ఉండాల వాటిని దూరం పెట్టాలా ఇంట్లో సమాచారానికి ఒకసారి పెస్ట్ కంట్రోల్ స్ప్రే కొట్టించుకోవాలా సమాచారానికి మూడు సార్లు రెండుసార్లు మనం మాట్లాడుకుంటే రెండుసార్లు అయితే చాలు ఒకసారి మొత్తం ఏం చేస్తారు మూలలల్లా షెల్ఫ్లల్లా తర్వాత ఎక్కడ వస్తువులుంటాయి ఎక్కడ పుస్తకాలుంటాయి ఎక్కడ బట్టలుంటాయి ఎక్కడ అవన్నీ ప్రాంతాలల్లో అది కొట్టేసి ఇంకా నీకు సిక్స్ మంత్స్ వరకు ఇంట్లోకి ఎలుకలు రావు దోమలు రావు గోడల గోడ వేస్తారు స్ప్రే దోమలు రావు జీల రావు ఇంకా ఏ జీవి అన్ని ఇంట్లోకి రావు అవి కాబట్టి ఆ విషయం మనం అర్థం చేసుకోవాలా అవన్నీ ఇంట్లోకి వచ్చినాక అనారోగాలు వస్తున్నాయి ఉదాహరణకి ఈగల ద్వారా టైఫాయిడ్ వస్తుంది అది మన ఆహారం మీద వెళ్లినప్పుడు మనం ఇట్లా అన్నం ప్లేట్లో అన్నం వడ్డించి చేయబడుకొని పోయినప్పుడు ఈగలు వచ్చి మిల్ల పడతాయి నువ్వు వచ్చినాక ఈగల లేసిపోతాయి నువ్వు తినవనుకో ఈగల కాళ్ళకి ఉంటది ఆ మలం ఆ మలంలో ఉంటే టైఫాయిడ్ బాక్టీరియా అది పోయి ఆ ఆహార పదార్థాల మీద నిలవడం వల్ల నువ్వు తెలియక వాటిని తినేస్తావు నువ్వు చూడక వాటిని తినేస్తావు నీ కడుపులో పోయినాక బ్యాక్టీరియా స్ప్రెడ్ అయిపోయి టైఫాయిడ్ వస్తావుంటాయి ప్రతి రోగం దోమల ద్వారా ఎన్ని రకాల రోగాలు అవన్నీ నేను మీకు చెప్పదు కాబట్టి వాటి నుంచి నీ షెరలను నువ్వు ఇది కూడా సేవ జీవితమే సేవకుడు చేయాల్సిన విధానం మనుషులని కేవలం నువ్వు ఆత్మీయంగా నడిపించడమే కాకుండా వాళ్ళు శరీరంలో ఏలితగా దేవుని ఎందు ఎదగాల శరీరమందు వరదలడం అనే వాక్యం మనం చూసినాం ఎన్నిసార్లు వయసు నందు దేవుని దయందు వర్దిలడం మనుషుల దయందు వర్దిలం జ్ఞానమందు వరదలడం ఇవన్నీ లూతాసు రెండవ అధ్యాయం యాభై రెండవ మనం ఎన్నిసార్లు చూస్తాం ఆ విషయం కాబట్టి లక్ష నలభద్ నాలుగు వేల మంది సేవ జీవితము ఎప్పుడు హెచ్చరించే జీవితం నువ్వు ఎప్పుడు కావాలి కోట మీద నిలబడిన కావాలి వాని వాళ్ళే ఉండాలా అన్న విషయం అర్థం చేసుకున్న కేవలం వాక్యం వినేవానమే కాదు దాన్ని పాటించాలా అనుభవపూర్వకంగా దాన్ని ప్రకటించాలా పదిహేను వర్షంలో నరకుతుడ ఇస్రాయలకు కావాలిగా నేను నియమించిన్నాను కాబట్టి ఇస్రాయలు అన్నప్పుడు జనానికి సాదృశ్యం యూధ అన్నప్పుడు మందికి సాదృశ్యం ఈ విషయాలు మనం మినిసలా ధనించడం కాబట్టి ఇస్రాయల్ ప్రజలకి నేను నిన్ను కావాలి అని నిన్ను అన్నప్పుడు ఈ విషయం ఎప్పుడు అర్థం చేసుకోవాలా పాత నిబంధన కాలంలో ఒక ప్రవక్తని నిన్ను అని లేపిండు నిన్ను లేక నీవు అన్నప్పుడు ప్రతి నిబంధనకు వచ్చినప్పుడు సంఘానికి సాదృశ్యం ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఇస్రాయేల్ అన్నప్పుడు ఒక గుంపుకు సాదృశ్యం పాత నిబంధన కాలంలో మన ప్రభు కాలం నుంచి మొదలుకొని రోజుకి ఇస్రాయల్ అన్నప్పుడు ప్రపంచం నుంచి ఆయన రక్తం చేత కొరబడ్డ వాళ్ళందరినీ ఇస్రాయల్ అంటారు ఆత్మీయ ఈస్రాయల్ అంటారు దేవుని ఈస్రాయల్ అంటారు కాబట్టి ఇస్రాయలులకు నేను నిన్ను కావలివాణి వలె నియమించిన అన్నప్పుడు గొప్ప జనానికి నువ్వు కావలివాడివి అన్న విషయాన్ని ఈ రోజు నుంచి అర్థం చేసుకోవాలా ప్రతి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఈ యొక్క ఆత్మీయ చిహ్నలను దృష్టిలో పెట్టుకుని నువ్వు ధ్యానించాల కాబట్టి నిన్ను నియమించాను కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయుము కాబట్టి ఆయన మన ప్రభు నోటి మాట ఏంది అంటే దేవుని వాక్యమే ఆయన ప్రతిరోజు వచ్చిన చెవిలో మాట్లాడాలా అనేది కాదు ఆయన ఎన్నో ఈ బైబుల్ నువ్వు డౌట్ పడడానికి వీల్లేదు అన్ని పర్ఫెక్ట్ గా జవాబులు ఇదిలా పెట్టేసిండు పాత నిబంధన కాలంలో ఇది లేదు ఇంత పర్ఫెక్ట్ గా కాబట్టి యాజకులతో ప్రవాకులతో మాట్లాడిండు దర్శనీతిగా మాట్లాడిండు దేవుడు దర్శనం చూపించండు కళలు చూపించిండు ఉపగ్రహ రీతిగా అర్థం చేసుకున్నట్టు తయారు వాళ్ళు నడిపించింది కానీ మన కాలంకి వచ్చేపటికి అన్ని సంపూర్ణంగా జవాబు నిధులు ఉన్నాయి ఇంకా స్పెషల్గా నీకు వచ్చి చెవులో మాట్లాడిన అవసరం లేదా మీకు అర్థమవుతుందని నేను చెప్పాడు కాబట్టి నేను నా నోటి మాట నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము కాబట్టి విపజనానికి హెచ్చరిక చేసే సేవకు లాగానే నీ జీవితం ఉండాలా ఆ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలా లక్షా నలభై నాలుగు మంది సేవ ఎప్పుడు కూడా విపజనానికి హెచ్చరికలని చెప్పాలా ఏ హెచ్చరికలు చెప్పాలంటే దేవుని హెచ్చరికలు చెప్పాలా ఈ ముసలమ్మ వచ్చే చెప్పొద్ది లోకతీతమైన విషయాలు చెప్పద్దు ఎప్పుడు కూడా మనం వాటికి దూరంగా ఉండాలా ఈ లోకతీతమైన మాటల మాటలు స్టార్ట్ అవుతుందంటే మెల్లిగా జారుకోవాలి ఇప్పుడే వస్తావు బ్రదర్ అని చెప్పి జారుకోవాలా ఎందుకంటే విస్తరమైన మాటలలో దోషం ఉండక మానదని ఉంది వాక్యం ఖచ్చితంగా ఏ ఆటోమేటిక్గా నువ్వు వాని మీద వీని మీద మాటలు మాటలన్నా మాటలు మాడ నిందలు మోపుతా ఉంటావు ఎవరి గురించి తప్పుడు మాట్లాడుతూ ఉంటావు నువ్వు దోషంగా పడిపోతావు కాబట్టి అటువంటి అవకాశం ఇవ్వకుండా దేవుని వాక్యాలతో మాట్లాడుతుంటే మంచిగా నచ్చు కానీ ఎప్పుడైతే ఈ లోకాతీతమైన విషయాలు పాలిటిక్స్ బిజినెస్ ఇవన్నీ విషయాలు మాట్లాడితే మెల్లిగా జారుకోవాలి నుంచి ఆ విషయం అర్థం చేసుకోవాలి అవశ్యముగా నీవు మరణమవు నేను దుర్మార్గుని గురించి ఆగ్ అయ్యగా నీవు అతనిని హెచ్చరిక చేయకయో అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచి పెట్టవలనని వాణ్ణి హెచ్చరిక చేయకయో ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తంకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచెదును అయితే నీవు దుర్మార్గు హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమవును గాని నీవు లేక నీ ఆత్మను తప్పించుకుందువు మరియు నీతిగల వాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును నీవు అతనిని హెచ్చరిక చెయ్యని ఎడలా పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకము నాకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును అయితే అతని ప్రాణ విషయంలో నిన్ను ఉత్తరను అయితే పాపము చేయవలదని నీతిగల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతను హెచ్చరింపబడి ఉదాహరణ చూడండి నీతిగలవాడు పాపం ఎందు చేస్తాడు ఇక్కడ ఉంది కదా వాక్యం ఇరవై ఒకటో అయితే పాపము చేయవలదని నీతిగల వాణిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మాని అతడు అవశ్యముగా బ్రతుకును నీ మతకు నీవును నీ ఆత్మను తప్పించుకుందువు కాబట్టి నీతి అనుసరించే వాళ్ళు కూడా పాపం జీవిస్తా ఉంటారు కాబట్టి రక్షింపబడ్డ వాళ్ళంటే నీతి కదా రక్షింపబడ్డ వాళ్ళు కూడా పాపం చేస్తూ ఉంటారు కాబట్టి నువ్వు హెచ్చరించాలా గొప్ప జనానికి ఎందుకు మనం సేవకులుగా దేవుడు ఎన్నుకున్నాడంటే వాళ్ళు సగం సత్యం సగం ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆజ్ఞ అతిక్రమంలో ఉన్నారు ఆగే అతిక్రమే పాపం కాబట్టి పాపం వల్ల వచ్చే జీతం మరణం కాబట్టి నువ్వు వాళ్ళని హెచ్చరించాలా నీ సేవ జీవితం అదే సమర్థించుకోవడానికి వీళ్ళే ఇప్పుడు ఇదంతా లెంట్ పీరియడ్ అంటారు కదా క్రైస్తవ సంఘంలో లెంట్ పీరడ్ అంటారు లెంట్ పీరియడ్ అంటే ఈస్రో చనిపోక ఉంది నలభై దినా దాన్ని సంతాపం వ్యక్తపరుస్తా ఉంటారు వాళ్ళు దుఃఖాన్ని వ్యక్తపరుస్తా ఉంటారు ఉపవాసం ఉంటారు లెంత్ లో ఉపవాసం ఉంటారు ఈ టైంలో స్త్రీలు పువ్వులు పెట్టుకోరు అలంకరణలు ఉండవు ఇంట్లో సాధు జీవిత విధానం ఉంటుంది ఆహారంలో కూడా అంత సాత్వికమైన ఆహారం ఉంటుంది షాకాదులు అంటారు కదా ఇంగ్లీష్ తెలుగు మన బైబుల్ ప్రకారంగా షాకాదులు తింటారు వాళ్ళు నాన్ వెజిటేరియన్స్ నాన్ వెజ్ మొత్తిగా తినరు ఈ డేస్ క్రిస్టియన్స్ చాలా మంది మటన్ షాప్ లకి చాలా లాస్ ఎందుకంటే ఎక్కువ తింది క్రిస్టియన్సే కదా ఈ ఫార్టీ డేస్ మటన్ షాప్స్ కి లాస్ ఎక్కడ పోయినా కానీ ఎక్కడైనా ఉంటే ఒకసారి అడిగిన వాళ్ళు మటన్ షాప్ ఏం ఎట్లా నడుస్తుంది బిజినెస్ అని అడిగితే తెలిసిపోతుంది అది కరెక్టే కదా అని సరే నేను జోక్ చెప్తలేను ఈ 40 డేస్ తినరు దాని తర్వాత ఇంకా తినేస్తారు అన్నట్టు ఫార్టీ డేస్ కాగానే ఇరానీ హోటల్ వెళ్ళిపోయి బిర్యానీ తినేస్తారు ఫుల్ బిర్యానీ లెంట్ స్టార్ట్ కాకముందు ఇద్దరు యవనస్తులు నా దగ్గరకు వచ్చారు మంచి యవనస్తులు గట్టిగా మంచి భాష మంచి మాట్లాడతారు కానీ వాళ్ళది దైవికమైన చింత వాళ్ళ హృదయంలో లేదు ఇంకా పన్నెండు గంటలు దాటితే లెంట్ స్టార్ట్ అవుతుంది ఆ రోజు వెన్స్ పన్నెండు గంటలు అంటే ఫస్ట్ అనుకోట ఫస్ట్కి స్టార్ట్ అయినట్టుంది ఎన్టీ పన్నెండు గంటలు దాటిందంటే కొత్త దినం కదా కాబట్టి పన్నెండు గంటల లోపల ఇంకా మొత్తం తాగేసేలా అని మాట్లాడుకుంటారు వాళ్ళు అనేసి నిద్రపోకుండా మా కొరకు వచ్చారు ఇంకో ఉన్నాడు సరే వాళ్ళది ఏంటంటే ఇంక పన్నెండు లోపల ఇంకా మహా అంటే ఇంకొక హాఫ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏంటి పన్నెండు గణానికి పదకొండు గంటలకేమో రీచ్ అయినా అక్కడ ఇంటికి వెయ్యప్పటికి పావుదాక అయింది ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తనే ఇంకా మొత్తం తాగేసేసి ఇంక పన్నెండు గంట తర్వాత బంద్ అన్నట్టు తాగుడు మళ్ళా గుడ్ ఫ్రైడే అంటే శుభ శుక్రవారం తర్వాతనే అంటే ఈస్టర్ పండుగ కదా ఈస్టర్ పడే రోజు మళ్ళా స్టార్ట్ చేస్తారు అన్నట్టు ఇది గొప్ప జనం యొక్క గుణగణం అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు నేను ప్రభు కొరకు ఉపాసం ఉంటున్నా ఎంత భక్తిగా ఉన్నాను ఈ డేస్ అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు వాళ్ళల్లో ఉన్నది భక్తి కానే కాదు పైకి కనిపిస్తున్నారు కానీ వాళ్ళ శక్తి లేని వారు శక్తిని ఎప్పుడు ఆశ్రయించలేదు వాళ్ళు వాళ్ళలో ప్రభు లేడు కూడా అన్న విషయం గ్రహించలేరు బయట చెప్పుకుంటున్నాం మేము దేవుని బిడలమని కానీ దేవుడు వాళ్ళ హృదయలో లేడు అని ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోయినాడు ఎందుకంటే సగం సత్యం సగం అబద్ధం క్రీస్తు క్రీస్తుకు బెలియాలతో ఏమీ సంబంధం అంటే బెలియాలంటే బయలు పేరు బయలు దేవత అంటే సైతానికి సాధృష్టం బయలుదేవత అంటే పాత నిబంధన కాలంలో అంతా బయలుదేవత చేత పూజింపడు మన దేశంలో కూడా ఉంది బయలుదేవత ఈ రోజు గురుంది ఈ దేశం బయలుదేవత పూజిస్తారు మీకు తెలుసా ఎవరికైనా ఈ దేశానికి దేవత పూజిస్తారు ఈ దేశం అంతా పూజిస్తారు అన్నట్టు పాత కాలంలో కూడా ప్రపంచంలో దేశాలు అదే దేవతని పూజించారు బయలుదేవతని ప్రభుత్వని ఒక దిక్కు పూజిస్తూ సేవిస్తూ బయలు దేవతని నువ్వు ఇంకొక దిక్కు సేవించాక వెళ్ళేదన్న విషయాన్ని జ్ఞాపనిస్తాడు మన ప్రభు తన రోటిదారు చెప్పింది మాట అంటే కృత నిబంధన కాలంలో కూడా ప్రభుని వెంబడిస్తూ బిలియాలను కూడా వెంబడిస్తారు అన్న విషయాన్ని జ్ఞాపనం చేసి అందుకే మనం హెచ్ గ్రంథంలో చూస్తాం వాళ్ళు మందిరంలో సమస్త చతుష్పద జంతువుల బొమ్మలు పెట్టుకుని పూజించిన అక్కడ వాక్యం హేచ్ గ్రంథంలో చూస్తాం మనం కదా రకరకాల బొమ్మలను పెట్టుకున్నారు దేవుని మందిరంలో పైగా అన్ని తలిపిలేసుకొని మందిరానికి లోపల ఆ ఆ బొమ్మలకి ధూపం వేస్తున్నారు సాంబ్రాని అవన్నీ వేసి ధూపం వేస్తున్నారు ఎవరు చూడాలనే అనేష్ కానీ లక్ష మందికి ప్రభు అవన్నీ చూపిస్తాడు ఎందుకు చూపిస్తాడంటే విర్రవిగ్రం కరకు కాదు కాదు బట్టి నువ్వు అతిశయించదు గర్వించద్దు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకు చూపిస్తుండే ఆ రీతిగా వాళ్ళు వాటిని పూజిస్తూ వాటితో పాటు పెరికి వేయబడేస్తారు వాటి వాటన్నిటిని ఎప్పటికీ గ్యాపగా రాకుండా నామరూపాలు లేకుండా దాన్ని తుత్తు నీళ్ళుగా పౌడర్ చేస్తాను అరీతిగా వాళ్ళు కూడా దానితో నశించిపోతాడేమో అన్న తండ్రి ప్రేమ అది మన ద్వారా వ్యక్తపరచబడాల వాళ్ళకి ఆ తండ్రి ప్రేమని నీ హృదయంలో పొందుకొని గొప్ప జనానికి వాటిని ప్రకటించాలా ఇవన్నీ చూపిస్తాడు నీకు నీకెందుకు స్పెషల్గా అన్ని బయలుపరుస్తాడంటే నువ్వేదో స్పెషల్ గా చెప్పుకొని దాన్ని బిజినెస్ మార్చుకోవడానికి కొరకు కాదు గొప్ప గొప్ప జనం వచ్చిన మీటింగ్స్ నా వాఖ్యలు విని పాపులారిటీ కావాలి నాకు టీవీ రేటింగ్స్ కావాలా టీవీ రికార్డింగ్స్ కావాలా అది కాదు సేవ జీవితం అసలు అది కానే కాదు మీరు ఎవరో తర్వాత వాళ్ళని అది ఎప్పటికూడా అర్థం కావాలి వాక్యం అని మనం వాళ్ళ గురించి ఈర్ష్య పడతలేం కుళ్ళు పడతలేం నీకు అనుగ్రహించబడ్డ ఏంది అనేది నువ్వు ఈరోజు అర్థం చేసుకోవాలా నీతి కూడా పాపం చేస్తా ఉన్నారు వారిని నువ్వు హెచ్చరించాలా నీ సేవ మూడు విషయాలు మూడు గుంపుల గురించి మాట్లాడతాడు ఒక గుంపు దుర్మార్గత ఒక గుంపు దుష్టత్వం ఇంకో గుంపు నీతి మంతులు ఈ మూడు గుంపులు నీకు దొరుకుతూనే ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎప్పుడు చూసినా నువ్వు ఈ వాక్యం ఇవి నీకు దొరుకుతూనే ఉంటాయి ఈ వాక్యాలు ఈ మూడు గుంపులు కంపల్సరీ ఉంటాయి నువ్వు ఆ గుంపులు ఒక భాగం ఒకప్పుడు బయటకు వచ్చిన గుంపు నువ్వు కాబట్టి నాలుగు గుంపులు నాలుగు గుంపులు నేను మొదటి నుంచి ఎవరికి బయలుపరచబడలేదు అందరికి రెండే గుంపులు అని బయలుపరచబడుతుంది ఈ రోజు కూడా రెండే గుంపులు మేకలు గొర్రెలు అనే మాట్లాడతారు గానీ సర్పంలు తేళ్ల గురించి ఎవరు మాట్లాడారు లక్ష మంది గురించి ఎవరు మాట్లాడారు కొరెందులు రాష్ట్ర పత్రికలో పావులు ఎన్నో సార్లు వాటిని అన్ని మాంసములు ఒకే రీతివి కావు పశు మాంసం వేరే పక్షి మాంసం వేరే చేప మాంసం వేరే మనుష్య మాంసం వేరే అన్నాడు అక్కడ మాంసముల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు అవి ఆత్మీయమైన విషయాలు కాబట్టి నీ సేవ జీవితము మనుషులని మన ప్రభు తిప్పే జీవితం అందుకు నువ్వు ఈ సత్యాలు గ్రహించాలి ఫస్ట్ సత్యాలు ఏంటంటే ఉదాహరణకి ఇప్పుడు ర్యాప్చర్కల్ బోధకులు ఉంటారు వాళ్ళు వాళ్ళు నమ్ముకున్నదే సత్యం అనుకుంటారు కానీ వాటిని లేఖల్లో పరిశోలి పరిశీలించి తెలుసుకున్నది కాదు కాబట్టి వాళ్ళు నమ్ముకున్నదే సత్యం అనుకుంటున్నారు కానీ అది సత్యం కాదు అని కూడా వాళ్ళు గ్రహించలేరు మైండ్ క్లోజ్ అయిపోయింటది నువ్వు ఎంతనే చెప్పు వాళ్ళు రకరకాల సమర్థింపులు రకరకాల తత్వములు బోధలు ప్రకటిస్తారు కానీ బైబిలే ఎక్కడ ఉందంటే ఎప్పటికి చూపించలేరు కాబట్టి ఆ రీతిగా సమర్థించుకున్నవాడు ఏ రీతిగా ప్రభుత్వ ర్యాప్చర్ బోధ సంబంధించినది ఒకటి కూడా ప్రవచనం లేదు పాత నిబంధన కాలంలో కృత నిబంధన కాలం ముగించే టైంకి ఏమి జరగబోతుంది అనేది ప్రవచనం చిన్న ప్రవక్తాల నుంచి నేర్చుకోవడం ఎన్నో ప్రవచనాలు ఎక్కడ కూడా ఒక్క ప్రవచనం కూడా లేదు ఎత్తబడే సంఘం సంబంధించిన బోధలో ఒకవేళ దేవుని హృదయంలో అది ఉన్నింటే ఏదో ఒక ప్రవక్త ధర బయలుపరచేవాడు ఒక్క ప్రవక్త ధర కూడా బయలుపరచబడలేదు అది కాబట్టి అది లేదు పైగా భవిష్యత్తులో ఇది ఉండబోతుంది అన్న విషయాన్ని గ్రహించి మన ప్రవ్వే యోహన్ సువర్తలో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి నూ నాకు అనుగ్రహించిన వారిలో ఎవరిని నేను పోగొట్టుకోలేను ఒకరిని తప్ప అందరినీ నేను కాపాడుకున్నాను నేను వాళ్ళ గురించి ప్రార్థిస్తున్నాను ఏమని ప్రార్థిస్తున్నాను వీరిని ఈ లోకంలో నుంచి తీసుకొని పొమ్మని నేను ప్రార్థించలేదు గాని దుష్టి వారిని తప్పించమని కాపాడమని ప్రార్థిస్తున్నా అన్నాడు కాబట్టి సైతాల నుంచి మనము కాపాడబడలా అని ప్రార్థించబట్టాడు కాబట్టి నీ ప్రార్థన ఆ రీతిగా ఉందా లేక నీ ప్రార్థన చివరికి ప్రవ్వా మమ్మల్ని అందరినీ ఎత్తబడే సంఘంగా అని ప్రార్థించినవా నువ్వు అబద్ధికునివి నువ్వు అబద్ధికు ఈ వాక్యం నీకు సంబంధించింది కాదు ఎందుకంటే మీరు అది నమ్మరు కాబట్టి ఆయన ఏరీతిగా శ్రమలుగుండీ మరణించి పరలోకానికి తిరిగి వెళ్ళిండో తిరిగి రానో నీకు తెలిసిన విషయం ఆయన ఏ రీతిగా బయలుదేరిండో పైకి అదే రీతిగా కిందికి తీరావల్సిందే భూమి అడుగు పెట్టాల్సిందే కాబట్టి మన ప్రభు ప్రార్థనకి విరోధంగా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు తెలియకుండా దృష్టిని పక్షంగా ఉన్నావు కూడా అదే చెప్పిండు ప్రభు ఎందుకు కష్టపడుతున్నావు నాకొక్కసారి మొక్కు నీకు మొత్తం ఇచ్చేస్తా ఎందుకు మరణించాలా తిరిగి రాజ్యం ఎందుకు అందుకోవాలా సమస్తం సునాయాసంగా నీకు నేను ఇస్తా నన్ను మొక్తే కాబట్టి రాప్చర్ బోధ కూడా సునాయాసం సంబంధించింది నేనేం శ్రమలు చూడను అమాంతంగా గాలికి ఎతబడతా సునాయాసంగా వెళ్ళిపోతా తప్పించుకుంటా ఎస్కేప్ నేను కష్టాల నుంచి ఎస్కేప్ అయిపోతాను కష్టాలు రుచి చూడను శ్రమను రుచి చూడను భయంకరమైన శ్రమలు నేను రుచి చూడను నేను అమాంతంగా ఎతబడతా మాయమైపోతాను అటువంటిది ఎక్కడ లేదు కదా బైబుల్లో ఆయన తిరిగి లోకంలోకి వచ్చినప్పుడు ప్రతి నేత్రం చూస్తూ ఉంది ఆయననే ఎప్పడు మతేశ్వర్తి నివాదంలో మెరుపు తూర్పును ఉదయించి పడమటి వరకు ఏరీతి కనిపించి అలాగుండే మనుషుకుమని రాకడా ప్రతి నేత్రమైన చూస్తా అన్నాడు కాబట్టి రొమ్ము కొట్టుకుని ఎందుకు పరిగెత్తావు నువ్వు అబద్ధాన్ని నమ్మినావు కాబట్టి రొమ్ము కొట్టుకుంటూ సకల గోత్రంలో వారు గొప్ప జనం చాలా పెద్ద గుంపది వాళ్ళందరూ రొమ్ము కొట్టుకుంటూ పరిగెత్తాల్సి వస్తుంది వాళ్ళందరూ మరణించాల్సి వస్తుంది వాళ్ళందరూ క్రైస్తవ సంఘం అంతా హత సాక్షులు అవుతారు దిగ కాబట్టి నాకు కొన్ని వారాల ప్రభు ఈ విషయం చూపిస్తాడు వాడు తప్పక పోతాడు మళ్ళీ మళ్ళు వాడిని దానికన్నా సిద్ధపరస్తలేవే నీ సేవ జీవితం వాడిని నువ్వు ఏ రీతిగా సత్యాన్ని చెప్పలేకపోతున్నావు వాళ్ళు మరణించేటాన్ని పొందాలా మరణాన్ని ఎట్లా ఎదుర్కోవాలా నీ విశ్వాసాన్ని ఎట్లా నువ్వు జాగ్రత్తగా కాపాడుకోవాలా అన్న తర్బీడు నువ్వు నీ సేవలో ఆయన హృదయం అక్కడుంది పరిస్థితి ఇప్పుడు ఆయన బాధ నువ్వు ఏ రీతిగా వాడికి సత్యాన్ని ప్రకటిస్తలేవు వాళ్ళు మరణించేట ఎట్లా మరణించుతున్నావు నువ్వు ఎట్లా దాన్ని భరించాలా అని నువ్వు ఏ చర్చలో ఉండేది అబోధ నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీడ్ అది ఏ చర్చలో ఏ పాస్టర్ చెప్పాడు ఇప్పుడు మీ మీదకి ఉపద్రవం రాబోతుంది త్వరలో ఇంకా త్వరలో ఆరంభం అవుతుంది ఎందుకంటే సత్యం నమ్మకపోతే అబద్ధం నమ్మేటట్టు మోసపుచ్చు ఆత్మని ప్రభు పంపిస్తాడు అందు వాళ్ళని ఏర్పరచుకుంటున్నాడు అందు కొరకు తయారు చేస్తున్నాడు నెబుకర్ని అటే తయారు చేసిడా లేదా నెబుకర్ కి అప్పగించే నెబర్ వచ్చి బానిసలాగా వాళ్ళందరినీ తీసుకుపోయాక ఏ విషయం నెబద్దు పెద్ద బొమ్మను పెట్టి పూజ్యమని చెప్పింది ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే అంటే అదే విధానాలు మనకు కనిపిస్తా ఉంటాయి సార్ ఈ రోజు ఎవరో మనం చెప్తున్నాం కానీ మనకి ఎప్పటి చేతిని బయలుపరచిండు మహాశ్రమలు ఆరంభం కావాలంటే దీనికి దానికి ప్లాట్ఫామ్ అన్నట్టు ఈ రాజ్యాలు వాని ఆధీనంలోకి వెళ్ళిపోయినాక సంపూర్ణంగా అప్పుడు ఆరంభమైతే శ్రమలు అప్పటి వరకు అక్కడక్కడ శ్రమే సరే మనం దక్షిణ భాగంలో ఉన్నాం కాబట్టి మనం అంతగా శ్రమ చూస్తలేదు ఇక్కడ అనుకుంటున్నారు మీరు శరీరంలో శ్రమ ఉంది మనకి కానీ ఆత్మలో ఎక్కలేని శ్రమ రాత్రి ప్రార్థనలు చేస్తుంటే మనకి ఆ యుద్దము పోరాటాలు అన్ని మనకి తెలుస్తా ఆత్మలో వాడు చేయలేడు ప్రార్థనలు అడ్డగిస్తూ ఉంటాడు ప్రార్థనలు చేయలేకుండా ఉత్తర దిక్కున పెద్ద జీరో ఏం లేదు సేవ ఎన్ని సంఘాలు కాల్ ఒకటిగానే ఉండగా అసలు ఎక్కడుండో ఎవరు ధైర్యంగా చెప్పలేడు వాక్యం ఉత్తర దిక్కున ఉత్తర భాగం మొత్తం క్లీన్ అక్కడ సేవా ఎవరు బయట చెప్పుకోలేడు ఎవరు స్పీకర్ ఉండవు ఏముండవు అసలు సువార్త ప్రకటించేదే ఉండదు అక్కడ ఎందుకంటే ఉత్తరం ఆల్రెడీ వాళ్ళు పవర్ఫుల్ గా క్యాప్చర్ చేసుకున్నారు ఇంకా ఏనా సౌత్ కు వస్తా ఉంటారు బెంగళూరుకి వచ్చిండ్రు కేరళ ట్రై చేస్తారు దాని తర్వాత ఇవన్నీ ట్రై చేస్తారు అన్నీ వచ్చేస్తాయి అవి వాటి గురించి మనం అతిశయించడానికి వీలేదు అవి వస్తాయి అప్పుడు బాహాటంగా రక్తపాతం ఆరంభం అవుతుంది హత సాక్షులందరూ బయటికి వస్తూ ఉంటారు మన వాటి వరకు సిద్ధపరచాల మనుషుని అవన్నీ ఎక్కడ నుంచి ఇవన్నీ ఆడతారు చివరికి బైబిల్ లో బైబిల్ చూపించేటట్లు కూడా తయారు కావాలి సేవ జీవితం నువ్వు పాత నీ పాత కాలం నుంచి నువ్వు ఈ రోజు కూడా ఎక్కడ ఉంటే నువ్వు ఏ రీతి కూడా లక్ష నలభై వేల గుంపులను ఉండలేవు సగం సత్యం సగం వద్దలో చివరి వరకు కాబట్టి వాటి విడిచిపెట్టి నువ్వు త్వరగా ముందుకు వెళ్లాలా వెళ్లకపోతే నీ జీవితంలో దేవుడు నీ కొడుకు దాచిపెట్టిన ఆ ఆశీర్వాదాలు అంటే ఈ బైబుల్లో నీ ఆశీర్దాలు ఎన్నెన్నో విషయాలు ఎన్నెన్నో గూఢమైన సంగతులు ప్రకటించాలి చెప్పాలనుకుంటున్నాడు ఆయన నువ్వు గ్రహించలేకుండా ఉంటావు ఈ లోకాతీతమైన శబ్దాలతో నువ్వు అలసిపోతా ఉంటావు వాటిని ఎప్పుడు గ్రహించలేవు కాబట్టి నిన్ను ఉత్తరవాదే నిలబెడతాడు మనం అటు ఉండదు అవకాశం దొరికినప్పుడు అలా పోయి చెప్తున్న వాళ్ళ వాడు ఏమన్నా అనుకోని కానీ ప్రేమతో చెప్పాలా సిగ్గుపడేది లేనేలేదు భయపడేది అసలేదు నా పక్కనే ఎవరు చూస్తుండో నా కుటుంబీకులున్నారా రక్త సంబంధికులు వింటున్నారా అవేం పట్టించుకోదు ఇక మీద ఎందుకంటే దేవదృష్ట రక్త సంబంధం అనేది లేదు ఆత్మ సంబంధమే రక్త సంబంధికులు కూడా ఆత్మ సంబంధికులే అట్లా తయారు కావాల సేవలో అవి పట్టించుకోద్దు ప్రకృతి సహజమైన సంబంధాలు మనం పట్టించుకోవద్దు బాధ్యతలు అని బాధ్యతలు నిర్వర్తించాల గాని అన్నిటికంటే ముఖ్యమైన పని మీకు అది ఆత్మీయమైంది కాబట్టి నీ పక్కనే ఏమన్నా నీ ఎదు అవన్నీ ఆలోచించద్దు నీకు ఆయన ఆత్మ ప్రేరేపణ ఏమి కలిగిందో అది నువ్వు ప్రకటించుతనే పోవాలా అందుకోరికే నువ్వు ఈ లోకంలో ఈ రోజు టైంకి నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి ప్రతి ప్రవక్త లక్షా మంది సాదృష్టంగా ఉన్నాడు కాబట్టి బాలాకీ గ్రంథం చూసినప్పుడు కూడా మనము ఆ విషయాన్ని గ్రహిస్తా ఉంటాం కాబట్టి ఇప్పుడు బాలాకీ గ్రంథం మూడవ అధ్యాయంలో కొన్ని విషయాల ఇప్పుడు ధ్యానిస్తున్నాం బాలాకీ గ్రంథము మూడవ అధ్యాయం ఇదిగో నాకు నేను నా దూతను పంపుచున్నాను మీరు వెలుగుచున్న ప్రభువును అనగా మీరు కూరు నిబంధన దూత తన ఆలకు హఠాత్తుగా వచ్చును ఇదిగో ఆయన వచ్చిచున్నాడని సైన్యలకు అధిపతికు సెలవిచ్చుచున్నాడు ఇందులో రెండు రెండు ఇద్దరు సేవకుల గురించి చెప్పబడింది దూతలు లేక దూతల గురించి చెప్పబడింది నా ముందుగా కాబట్టి ప్రవ్వే మాట్లాడుతున్నాడు యహోవా దేవుడే మాట్లాడుతున్నాడు నా ముందు నా ము నాకు ముందుగా అంటే నేను రాబోతున్నాను నాకంటే ముందుగా ఇది ఏదైతే నెరవేరుతుందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలా ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకలిగి వెళ్తుంది విషయం మనం నినసా ధ్యానించడం పాతడి పడిన కాలంలో నెరవేరింది మళ్ళా తిరిగి నెరవేరుతా ఉంటుంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తా ఉంటాం కాబట్టి అది వాపసు పోవాలా మళ్ళా తిరిగి రావాలా అట్లా రెండు మూడు సార్లు జరుగుతావు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ప్రజల ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరుషకై నేను నా దూతను పంపుతున్నాను కాబట్టి ప్రభు రాబోతున్నాడు ఈ లోకంలోకి కాబట్టి నాకంటే ముందు మార్గములు సిద్ధపరచకై విషయం అర్థం చేసుకోండి సిద్ధపరచడం అంటే ఏంటి స్థిరపరచడం అంటే ఏంటి చాలా తేడా ఉంటాయి రెండింటికి నా దగ్గర అది జేమ్స్టాంబర్స్ లేవు కాబట్టి నేను అవన్నీ ఇప్పుడు చూపించలేదు మీరు మీ టైంలో మీరు వెతుక్కోం మార్గము సిద్ధపరచడం అనేది సంబంధించిన విషయం ఇక్కడ ముఖ్యంగా ఈ దూత ఎవరు నాకు ముందుగా బయలుదేరే దూత ఎవరు కాబట్టి మలాకి గ్రంథంలో చెప్పబడ్డ ఈ దూత ఎవరు నాకు అంటున్నాడు కదా నేను మల అంటున్నాడు మొదటి వచనంలోనే నాకు ముందుగా మార్గము సిద్ధపరచకై నాకు ముందుగా మార్గం సిద్ధపరచకై నేను నా దూతను కాబట్టి రెండు విషయాలు పవ్వే మాట్లాడుతున్నాడు నా మార్గమును సిద్ధపరచడానికి సిద్ధం అంటే ప్రిపేర్ చేయడానికి కొరకు ప్రిపేర్ ఇంగ్లీష్ అయితే ప్రిపేర్ వేనే ఉంది నా మార్గంను సిద్ధపరచడానికి నేను నా దూతను పంపిస్తున్నాడు అంటే దేవుడు ఒక దూత ఏర్పరచుకున్నాడు ఆయన పంపిస్తున్నాడు మీకు ఎన్నిసార్లు చూపించిన దేవుడు సృష్టి ఆరంభంలో దూతలను ముందుగానే సృష్టించుకున్నాడు మనిషి కంటే ముందే ఆ విషయం మనకు తెలిసేదే లూసిఫర్ మనకంటే ముందే సృష్టించబడ్డ దూత అన్న విషయం లూసిఫరే కాదు మైకేల్ ఇంకా గాబ్రియల్ ఈ ముగ్గురు దూతల గురించి ఇంకా కొన్ని దూతలున్నారు పాత్ర కాలంలో పేర్లు గల దూతలున్నారు సరే కేథలిక్ బైబుల్లో ఇంకా రకరకాల పేర్లున్నాయి దూతల పేర్లు అవి మనం ఇప్పుడు మనం ఎక్కన అవసరం లేదు మనకు ఆ పేర్లతో అవసరం లేదు ఈ బైబుల్ మనం నమ్ముతున్నాం ఇందులో ముగ్గురు దూతలే మనకు తెలుసు మైకేల్ దూత గాబ్రియల్ దూత మైకేల్ యుద్ధ యుద్ధానికి అధిపతి గాబ్రియలు వర్తమానం న్యూస్ ప్రపంచంలో ఏం జరగబోతుందో న్యూస్ ప్రకటించేవాడు గాబ్రియల్ దూత బైబుల్ అంతట్లో రెండుసార్లు కనిపిస్తాడు మనకి దానియల్కి పోయి ప్రకటించడం రెండవసారి మరియా యూసఫ్ యూసఫ్లకు జకరియా ఎలిజబెత్ కూడా కనిపిస్తాడు ఈ ముగ్గురు కనిపిస్తాడు దానియల్ కు కనిపిస్తున్నాం డానియల్ తను మాట్లాడి చూస్తాడు అయితే దానియల్ దగ్గర పోయినప్పుడు లూసిఫర్ అడ్డగిస్తాడు గ్యాబ్రిల్ దూతని ధాన్యుల్ గ్రంథంలో మనం చూస్తాం ఎంతో కాలం వాడు నన్ను అడ్డగించాడు అని చెప్తా ఉంటాడు దూత గ్యాబ్రేల్ దూత అప్పుడు మైకిల్ వచ్చి విడిపిస్తాడు కాబట్టి లూసిఫర్ చాలా పవర్ఫుల్ దూత ఒకప్పుడు వాడు అవంతా పొగట్టుకున్నాడు వికృతంగా తయారైపోయి వాడు అక్కడి నుంచి పడగబడ్డాడు వాడు దేశంతో పాగతో ఉన్నాడు వాడు వాడికి శక్తి ఉంది వాడు గ్యాబ్రేల్ దూతను ఆపగలిగాడు గ్యాబ్రెల్ దూత కొట్లగా దూత కాదు ఈ విషయం పరలోకంలో దూతలకు అందరికి రకరకాల పనులున్నాయి నువ్వు ఈ శరీరం విడిచిపెట్టినాక పరలోకంకి వెళ్ళినాక నీకు కూడా పనులుంటాయి ఉత్తం కూర్చొని హాలిలో పట్లు పాడుకుంటే కూర్చోమని ఎవరు బైబుల్ ఉన్నాయి అక్కడ మనకి రకరకాల పనులుంటాయి అని రాకడానికి ముందు మనం అంతా సిద్ధపరుస్తామన్న రకరకాల పనులు నీ కాబట్టి మనము ఈ లోకంలో ఏది విప్తామో ఆ లోకంలో అది విప్పబడుతుంది వాక్యం అప్పుడు జ్ఞాపకొస్తుంది ఈ లోకంలో నువ్వు ఏది బంధిస్తావో అక్కడ బంధిపబడుతున్నాడు కాబట్టి ఆ వాక్యం నీకు ఓహో ఇది దీనికి సంబంధించిందని కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎంత పటిష్టతంగా సేవ చేయగలుగుతావో అక్కడ నీకు అటువంటి అక్కడ నువ్వు దేశాలకి ఆ దేశాల మీద తీర్పు తీర్మానం తీసుకోవడం కొరకు దేవుడిని అక్కడ ఏర్పరచుకుంటాడు ఈ దేశం మీద ఏం జరగబోతుంది పలాన దేశంలో ఏం జరగబోతుంది ఏం జరగాల అనేది ఆమోదించేలాగా మీరుంటారు అటువంటి విషయాలు ఇప్పుడు మీకు చూపించడాయి బైబుల్లో ఉన్నాయి అటువంటి వాక్యాలు ప్రపంచంలో రకరకాల దేశాల మీద గొప్ప గొప్ప సేవకులకి చనిపోయాక పరలోకంలో అవకాశాలు ఉంటాయి అంటే తీర్మానం చేసుకోవడానికి దేవుని తీర్మానాన్ని వాళ్ళు ఆమోదు చేసిన ఈ లోకంలో ఉంటాయి అది అప్పగించబడ్డ సేవ జీవితం కాబట్టి శరణం విడిచిపెట్టాక ఇంకా ఏం మనం ముత్తంగా కూర్చోము దీవారాధన హి పాట పాడుతున్నాం పాటలు పాడేటోళ్ళు ఒక గుంపు రకరకాల పనులు చేసే రకరకాల గుంపులు ఉంటాయి అక్కడ పరలోకంలో వాటన్నిటికి సంబంధించిన బోధన తర చూపిస్తాయి ఇప్పుడు ఏం చూపించాలని చూపించినవన్నీ కానీ ఈ దూత ఎవరు అన్నప్పుడు మన ప్రభే మాట్లాడతాడు మలాఖీ గ్రంథంలో చెప్పబడ్డ ఈ దూత ఎవరీ తర్వాత ఈ దూత ఏమి చేస్తాడు అన్న విషయానికి అర్థం ఇక్కడ మొదటిదిగా ఏంటంటే నా మార్గం ని ఈ విషయం అర్థం చేసుకోడు నా మార్గం అంటే రక్షణ మార్గం దాన్ని సిద్ధపరచాడు కానీ అమలు పరచడు తేడాగడండి సిద్ధపరచడం అంటే ఏంటంటే ఇప్పుడు రక్షణ రాబోతుంది అందరు రెడీగా ఉండండి అని చెప్పడమే సిద్ధపరచడం కానీ రక్షణని అనుగ్రహించేవాడు కాదా అందుకే బాప్తి వ్యూహానికి సంబంధించిన బోధ ఇది యాక్చువల్ గా బాప్తిచ్చి వ్యూహాను ఈ లోకంలో పుట్టు పుడతాడు ఆయన నా మార్గాన్ని సిద్ధపరుస్తాడు మనుషులందరూ ఆ మార్గంలో సిద్ధపడ్డాక వాళ్ళకి రక్షణ మార్గం ప్రకటించబడుతుంది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తారు అందుకే బాప్తిజం ఇచ్చే వ్యూహాను అపుష్టకారం పంతొమ్మిది అంత చూస్తాం ఆ విషయం పౌలు కొడంతి సేవకు వచ్చినప్పుడు అక్కడ అపోలో అనే భక్తుని కలుసుకుంటాడు అప్పుడు మీరు ప్రభుని నమ్మినప్పుడు పరసాత్మని పొందితేరని అడుతాడు పరసాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదు అపోలో అప్పుడు మీరు దేనిని బట్టి బాప్సం పొందితేరే అంటాడు యూహను బాప్తిజం అని చెప్తాడు అప్పుడు అతను మారు మనసు నిమిత్తమైన బాప్సం అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి బాప్తిజం ఇచ్చి యూహాను మారు మార్గాన్ని ప్రకటించి కాబట్టి సిద్ధపరచడం అంటే ఏంటంటే నా దూత నా మార్గాన్ని సిద్ధపరచడం నాకంటే ముందు అంటే అర్థం ఏందంటే మనుషులలో మారు మనసు వచ్చేటట్లు ఆ బోధను ప్రకటిస్తాడు కానీ రక్షణ అనుభవాన్ని ఇచ్చేది కేవలం మన ప్రభు ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించి నేర్చుకోవాలా మారు మనసు పొందడము అంటే నువ్వు పాపివి అని గ్రహించడం అది బాప్సమిచి వ్యూహాను బోధ సృష్టిలో చాలా పవర్ఫుల్ బోధ ఆరంభమైంది ఆయన సేవ జీవితంలో మనం బాప్సం గురించి చాలాసార్లు ధ్యానించాడు ఇక్కడ ఆయన సేవ జీవితం ఆరంభం ఎట్లుంటది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉంటాం కదా కొన్నిసార్లు ఒకసారి చూడండి లూకాసు మొదటి అధ్యాయము దూత గాబ్రేల్ దూత మాట్లాడుతున్నాడు ఎలిజబెత్ జరేలతోని పద్నాలుగో వర్షంలో అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై బాగా అర్థం దేవుని దృష్టిలో గొప్పవాడు ఎందుకు మార్గం సిద్ధపరిచేవాడు ఎవరైతే మార్గని సిద్ధపరచడో వాడు దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు లక్ష నలభై మార్గాన్ని సిద్ధపరచేవాడు అందరినీ సిద్ధపరచాలకి ప్రభు చెట్టు తిరగడానికి కాబట్టి జగన్య భయపడకము నీ ప్రార్థన వినబడినది నీ భార్య ఎలిజబెత్ నీకు కుమారుడు కను అతనికి యోహాను అను పేరు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడే ద్రాక్షల సమయను మధ్య మినను తన తల్లి గర్భంను పుట్టినది మొదలుకొని పరిశుతాత్మతో నిండుకున్న వాడై ఈ సేవలలో అనేకలను ప్రభుత్వ వారి దేవుని వైపునకు త్రిప్పును మార్గం సిద్ధపరచడం అంటే అర్థం అది తిప్పడం అనేది బాప్సిమి యూహానికి అనుగ్రహించబడ్డ సేవ తరా చూడండి ఏముంది అక్కడ మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిదయలను నీతి జ్ఞానము అనుసరించినకును త్రిప్పి ప్రభు కొరకు అయత్త పడి ఉన్న ప్రజను సిద్ధపరస్టై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కాబట్టి ఇక్కడ ఏలియా గురించి చెప్పబడింది దాని ఈ బిడ్డ ఎట్లాంటి సేవ చేయబోతాడు అన్న విషయాలు ఇక్కడ చెప్పబడ్డాయి ముఖ్యంగా ఎవరిని తిప్పుతాడు అన్న విషయాన్ని తండ్రుల హృదయంలో పిల్లల తట్టునక్కును ముఖ్యంగా చూడండి తండ్రుల హృదయం ను పిల్లలు ఇదే వాక్యం మనం మళ్ళా గ్రంథంలో చూస్తాం తిరిగి మళ్ళా మూడవ దేవు అదే వాక్యం ఇక్కడ జ్ఞాపకం చేయబడింది ప్రభు కొరకు ఆయుక్త పడిన వాడు చూస్తున్న వాళ్ళు ప్రజలను సిద్ధపరుషకై ఏలియా యొక్క ఆత్మ కాబట్టి బాప్స నుంచి వ్యూహాన్ లో యొక్క ఆత్మ ఉంది అంటాడు కానీ బాగా అర్థం తీసుకోండి మనకి ఈ విషయాలు అర్థం కావాలా నిజంగా ఏలియా ఆత్మ ఏలియా ఆల్రెడీ చనిపోయి ఏలి చనిపోయి చాలా కాలమైంది ఏలియా ఆత్మని పంపడంలో ఎవరి అర్థం ఉందా అర్థం లేదు ఆయనే చెప్తాడు బాక్సం ఇచ్చే తర్వాత చెప్తాడు కింద మనం చూపిస్తాం నేను ఏలియా కాదంటాడు కాబట్టి ఏలియా యొక్క ఆత్మ ఏంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలా అప్పుడు అది నీలో నాలో కూడా అదే ఆత్మ ఉంది అన్న విషయం నువ్వు ఏలియా యొక్క ఆత్మయు శక్తికి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీవు సంతోషమును మహా ఆనందంను నీకు సంతోషం ను మహానందం ను కలుగును అతడు పుట్టినందున అనేకులు సంతోషించింది నేను కాబట్టి ఆదాము అబ్రహాము సారాయి జీవితంలో ఏరితిగా వృద్ధాప్యంలో ఇసాకు పుట్టిండో వీరికి కూడా అదే దిశలో వృద్ధాప్యంలో పుడుతున్నాడు అన్న జ్ఞాపకం చేస్తున్నాడు సరే పాత నిబంధన కాలంలో ఒకసారి జరిగింది కృత్య నిబంధన కాలంలో ఒకసారి జరిగింది కానీ మూడవసారి జరిగేది ప్రకృతి సహజమైంది కాదు ఎందుకంటే పాతవి గతించినాయి మూడవసారి జరగలిది వృద్ధాప్యంలో పిల్లల్ని కావడంలో అర్థం లేదు కాబట్టి వృద్ధాప్యము అన్నప్పుడు భక్తిహీనతకు దిగిపోయిన మతపరమైన జీవితానికి సాదృశ్యం నమ్మలేదు సారా అబ్రాహ్మ బాయ్ నమ్మలేదు ఇక్కడ కూడా ఎలా అంటుంది ఎల్సే ఇది సాధ్యం నాకు ఈ వయసులు కాబట్టి వృద్ధాప్యం దేనికి సాదృశ్యం మతపరమైన జీవితానికి సాదృశ్యం ఇంకా ఏముంది నాకు ఇంకా నాకేమైతులే అన్ని అనుమానాలు అన్నట్టు కాబట్టి అనుమాన పడితే నీ ఆధిక్యతను నువ్వు పోగొట్టుకుంటావు నీ గొప్పతనాన్ని నువ్వు పోగొట్టుకుంటావు ప్రభు ఎప్పుడు అనుమానించద్ మనం ఇది బాప్సమితి వ్యూహం సంబంధించిన వాక్యంలో కొంతకాలం క్రింద ధ్యానించినాం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అనుమానించద్ నేనైతే నా ప్రార్థన అదే ప్రవ్వా ఇంతగా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ఇంతగా మీ యొక్క వాక్యాన్ని ప్రకటించి నేను ఎప్పుడూ కూడా అనుమానించదు నాకు ఏమున్నా నాకేం లేకుని నిన్న మట్టు నేను అనుమానించుంది అటువంటి సహాయం నాకు దయచే ప్రభావాన్ని ప్రార్థించలేదు ఎందుకంటే నీ సేవా జీవితం అంతా ఒక్కసారి అక్కడి నుంచి కింది నీ లెవెల్ కంప్లీట్ గా కింది పడిపోతుంది అనుమానిస్తారే కూడా కావాలని అనుమానించి నీ ఆత్మీయ సేవ జీవితం ని పడవటానికి వాడు ఎంతగానో ప్రయత్నిస్తా ఉంటాడు ఏమైనా నువ్వు చెల్లించు యోహన్ అందుకే మనం చూస్తాం పదకొండు మంది శిష్యులు పదకొండు మంది అయినా మంది కదా విస్కర్యో తర్వాత పదకొండు మంది పదకొండు మంది శిష్యులు చలించిపోయినారు కదిలిపోయినారు యువహన్ భక్తులు కదలే ఆయన మరణించేంత వరకు చివరి వరకు అట్లనే చూస్తాను శిల్ల మీద అక్కడ నిలబడిపోయింది అందరు పరిగెత్తిపోయినారు భయపడిపోయింది నన్ను కూడా సంతరేమో కొట్టి నన్ను కూడా సిల్ వేస్తారని భయపడే శిష్యులు అందరూ పరిగెత్తిపోయారు కానీ అక్కడ అంటే నా ప్రవ్వే చనిపోతుంటే నేను ఇంకా బ్రతికే లాభం నేను బ్రతుకుతే ఎంత సస్తేంత అన్న దశకి ఎదిగిపోయింది అంటే అప్పటికే సంపూర్ణంగా ప్రభులో ఎదిగిపోయినాడు అన్న విషయాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు మన సేవ జీవితంలో కూడా మనం అట్లా తేరగావాలి ఇంకా అనుమానించదు ఈయన నిజంగా దేవుని కుమారుడు శతాధిపతి చెప్తున్నాడు ఈయన నిజంగా దేవుని కుమారుడు ప్రతి ఒక్కడు వచ్చి ఈయన నిజంగా దేవుని కుమారుడు ఈ నెలలో నాకు తప్పేం కనిపిస్తలేదు ఆ ఇద్దరు దొందవల్ల కూడా ఒకడు అంటున్నాడు మనకిది తగిందే కానీ ఈ నెలలో నాకేం తప్పు కనిపించలేదు ఈయన అనవసరంగా సెలివయ్య అప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడు నువ్వు నిజంగా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకుంటావా అని కాబట్టి చివరి దశలో కూడా నేను మరణించడానికి కూడా మనుషుల రక్షణ నడిపించుకుంటా బెండి విషయాన్ని అంటే చివరి దశలో కూడా సువార్త ప్రకటించండి శివల మీద శ్రవణను అనుభవిస్తుంది కూడా అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలా నీ శ్రమ నీ సేవ జీవితం అంతా అదరీతి ఉండాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు చూడండి ఒకసారి యోహన్ సువార్త మొదట దేమనే మనం ఉన్న ఇరవై ఒకటో వచనం దూత నేను దేవుని సమ్ముఖ మంది నిల్చు గాబ్రేలను మీతో సువార్త మానము నీకు తెలుపుటకు పంపవచ్చు తిని మరియు నా మాటలు వాటి కాలం మందు నెరవేరును కాబట్టి అవి వాటి టైంలా నెరవేరుతాయి నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినమున నీవు మాట్లాడక మౌనివయందువు కాబట్టి నమ్మకపోతే కొన్ని ఆసనాలు పోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు పొందుకున్న ఆశ్రమ ఆయన ఆసనమేంది దేవుని శుద్ధించే నోరు అది పడిపోయింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రభుని అనుమానించొద్దు కొన్ని రాష్ట్రపతి చూస్తాం వాళ్ళందరూ అట్లా అనుమానించారు కదా కాబట్టి సరే ఇక్కడ మనం వాక్యాన్ని కొంత మనం గ్యాప్ ఇచ్చుకుంటున్నాము మొదటి దూత బాప్సమిచి యూహాను దూత అయితే రెండవ దూత మన ప్రభుకే సాదేషంగా ఉండాలని మనం మాలకి గ్రంథాలు చూసినప్పుడు మళ్ళీ ధీరంగా ధ్యానిస్తాం ఈ విషయాలు బాప్సమిచిహాన్ అంటే నోటి తరగ చెప్తారు నేను ఆ ఏలియాని కాదంటాడు నువ్వు ఏలియావా అంటే నేను ఏలియాని కాదంటాడు కాబట్టి ఏలియాత్మయు శక్తియు అనలా ఉన్నది అంటే మీకు ఏలియా అనే పదం అర్థమైతేనే అర్థమవుతుంది ఏలియా అంటే ఏంది ఆ ఆత్మ ఏంది ఆ శక్తి ఏంది అనేది కాబట్టి ఉచారమైన జేమ్స్ షాంగ్ నంబర్స్తో మీకు చూపిస్తా ఏలియా మరణించినాక రాబో ఏలియా ఇతనే మన ప్రభు దాని తర్వాత మత పదిహేడు అతలు అంటాడు ఏలియా ఆ మహాశ్రమల కాలంకి ముందు ఏలియా తిరిగి రాబోతున్నాడు అని చెప్తాడు అప్పటికి చనిపోయి బాక్సమిచ్చి యోహన్ చనిపోయినాక మత్స్య స్వార్థ పదిహేడు అని వచ్చినప్పటికీ ఉంటాడు ఏలియా మళ్ళా తిరిగి వస్తాడు అంటే మూడు సార్లు విషయం జ్ఞాపం చేస్తుంది పాత నిబంధన కాలంలో ఒకసారి అయిందంటాడు బాక్సిమి యూహాన్ జీవితంలో మరోసారి అయిందంటాడు రెండవసారి మూడవసారి ఇంకొకసారి రాబోతుంది కాబట్టి ఇది ఒక వ్యక్తికి సంబంధించింది కాదన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా బాప్సీ నుంచి యూహా నేత నోటిదారు చెప్తారా మనం వచ్చారం చూస్తాం ఇప్పుడు కొంచెం ముందుకు మనం వెళ్దాం బాలాకీ గ్రంథం మూడవ అధ్యాయంలో మన ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత అంటే క్రొత్త నిబంధనకి ఆయన అధిపతి కాబట్టి నిబంధన దూత అంటే నిబంధనని ఆరంభించి సంపూర్తి చేసినవాడు పాత నిబంధన కాలంలో మోర్షికి అనుగ్రహించబడ్డ ఆ నిబంధన అక్కడ ఆరంభమైంది కాబట్టి తండ్రుల హృదయాలు ఎక్కడ ఉండాలా అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుండు దేవుని వాక్యం తట్టు చూడాలా మోస్ట్లీ ధర్మశాస్త్రం తట్ చూడాల హస్తున్నాడు తండ్రులే గాని పిల్లలే గాని వాళ్ళ హృదయాలు ధర్మశాస్త్రం తట్టు తిరగల దేవుని వాక్యం తిరగాల అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఫస్ట్ పాయింట్ తర్వాత ఈ నిబంధన దూత అంటే మన ప్రభువు తన ఆలయకు ఏ ఆలయకు తన ఆలయం అంటే ప్రకృతి సహజంగా అయితే ఇరుసీం ఆలయము ఆత్మీయ సహజంగా అయితే మనమే ఆలయం కాబట్టి తన ఆలయంలో హఠాత్తుగా వచ్చుడు ఎవరు ఊహించిన రీతిగా వస్తాడు హఠాత్తుగా కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలా కృతజ్ఞ పాత నిబంధన కాలము ముగించేటప్పుడు మన ప్రభు పుట్టినప్పుడు ఆయన మరణంతో ముగిస్తుంది ఆయన హఠాత్తుగా ఎరుసం లోకి వచ్చిండే ఆయన సేవ జీవితం ఎన్నిసల మనం గళినియ ప్రాంతాల్లో సేవ చేసి శనివారం రాత్రి గళనీయ సముద్రం మీద ఓడ మీద అందరి శిష్యులు ఓడెక్కాలా అక్కడి నుంచి బెల్దరాల ఉదయం నది ఒడ్డుకొని వచ్చినాక అక్కడి మార్తా మరియాల ఇంటికి వెళ్లాలా అక్కడ నుంచి బేత్ బేతనియా అదే మార్తా మరేలు ఉండేది బేతనియా బేతనే తర్వాత బేత్మకే బేత్మే తర్వాత ఎరుసలెం ఆయన సేవ జీవితం అట చేసేవాడు సేవ ఎప్పుడు హఠాత్తుగా ఎరుసలంపైకి వెళ్ళిండు కాను ఆయన మరణించక ముందు వెళ్ళిండు పాత నిబ ముగించే ఆయన మరణించక ముందు హఠాత్తుగా మధురలోకి వెళ్ళిపోయాడు వెళ్ళినప్పుడు ఆయన చేతికి దర్వాస్త్రం ఇచ్చారు అక్కడ చూస్తాం ఫస్ట్ టైం ఆయన చేతికి దర అప్పుడు యశ గ్రంథంలోని వాక్యాన్ని జ లుక స్వర్తలు చూస్తామనమ్మే వాక్యం నాలుగవ అధ్యాయంలో హఠాత్తుగా వచ్చాడు కానీ ఇక్కడ చెప్పబడుతున్న హఠాత్తుగా ఒకసారి జరిగిందని కాదు ఆయన హఠాత్తుగా ఈ లోకంలోకి రాబోతున్నాడు కానీ అందరు చూస్తున్నారు ఆ విషయాన్ని మటుకు మనం మర్చిపోద్దు ఆయన హఠాత్తుగా వస్తున్నా ఏ క్షణంలో వస్తాడు మనకు తెలియదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు హఠాత్తు వస్తాడు తన మందిరం అంటే దేవుని పిల్లల మందిరమే అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంది బిల్డింగ్స్ కి సంబంధించింది కాదు ఇదిగో ఆయన వచ్చిచున్నాడు అని శైలి అతిపెద్ద యూహవాసాలు ఇచ్చి కాబట్టి మొదటిసారి హఠాత్తుగా ఆ శారీరకమైన మందిరంలోకి వచ్చాడు కాని ఇదిగో ఆయన తిరిగి వస్తున్నాడు ఇది రెండవ రాకడా సంబంధించిన బోధ మలాకి గ్రంథంలో చెప్పబడింది ఆయన తిరిగి రాని విన్నాడు అనేది మొదటిసారి హఠాత్తుగా వచ్చిండు ఆయన తిరిగి తన ఆలయంలోకి వచ్చిండు ఆయన ఇదిగా ఆయన వచ్చి చిన్నాడని సైన్లకు అదిపడిగా యహోవాసాలు వచ్చినాడు అయితే ఆయన వచ్చి దినము కాబట్టి ఇది రెండోసారి వచ్చేది విషయం ఎంత తీరకు చెప్తుంది మరి ఒత్తి రెండో వర్షంలో మరి ఆయన అయితే ఆయన వచ్చే దినమును ఎవరు సహింపగలరు ఫస్ట్ మొదటిసారి వచ్చినప్పుడు ఎవడు స్వీకరించలేదు ఆయన తిరిగి వచ్చే టైంకి ఎవరు సహించగలరు అంటే భయంతో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే దాని తర్వాత ఆయన అగుపడగా ఎనురు ఓర్వగలరు అగ్ని నేత్రములతో అపరించి పాదములతో ఆయన తిరిగి వస్తుంది అగ్ని నేత్రములు ఆయన కళ్ళు ఎంత కోపంతో ఉంటాయి అగ్ని నిజంగా అగ్ని బయటకు కాదు అవన్నీ చిహ్న చెప్పబడ్డాయి అగ్ని నేత్రములంటే బహు కోపంతో బహు ద్వేషంతో బహు రౌద్రంతో ఆయన తిరిగి అపరించి పాదములు అంటే అపరించి అంటే బంగారం అయన పాదంలో బంగారం అనే దగదగా మెరుస్తున్నాయంట అంటే ఆయన ఆయన దహించే అగ్ని కదా మన ప్రభు దహించే అగ్ని తల నుంచి కలవరకు కళ్ళ వరకు అగ్ని ఆయన కాబట్టి ఆయన తిరిగి వస్తున్నప్పుడు ఎవడో అది చూసి భరించగలడు ఆ కాళ్ళ నుంచి వచ్చే ఆ బంగారు దగదగా మెరుస్తుంది అని చూడలేదు ఈ శరీరమైన కళ్ళు దాన్ని భరించలేవు కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది వాళ్ళు కానీ మనం మటుకు ఆత్మనేతలతో మన ప్రభుని చూస్తున్నాం కాబట్టి మనకు భయం ఉండవు ఎందుకంటే మనము ఆయనలో ప్రతి దినే ఒక తండ్రి కొడుకు పిల్లలు భయపడినట్లు భయపడి మనం తర్బీదు బదులవాళ్ళం కాబట్టి ఆ రోజు మనం ఇంకా భయపడం సంతోషంతో ఆనందంతో మన ప్రభుత్వ తండ్రిని కౌలించడానికి మనం ముందు పరిగెత్తాం దాని కొరకు మనం సిద్ధపడుతున్నాం కానీ ఆ దినంని ఎవరు తాళగలరు ఆ దినంను ఎవరు సహింపగలరు కాబట్టి ఇక్కడ చెప్పుకు చూడండి ఆయన కంసలి ఆయన కంసలి అగ్ని వంటి వాడు చేకలి వెండిని శోధించి నిర్మూలము నిర్మలము చేయబడైనట్లు కూర్చని కూర్చని ఎందును సరే ఇక్కడి సరదు చూస్తాం లేవీలు నీతిని అనుసరించి యహోవాకు నైవేద్యం చేయనట్లు వెండి బంగారం మేము నిర్మలం ఆయన వారిని నిర్మూలము చేయును కాబట్టి లేవీలు ఉండరు లేవీ గోత్రికులు యాజకులుగా ఉండరు అన్న విషయాన్ని వ్యాపించారు ఆయన వచ్చి వాళ్ళని నిర్మూలిస్తారు ఇంకా మీ సేవ బంద్ నేను ఇంకొక కొత్త రకమైన సేవకులను ఏర్పరచబోతున్నాను నా కొరకు లేవి గోత్రికలు నేను శారీరకమైన గోత్రికలు అన్ని నేను తీసేస్తున్నా శారీరకమైన గోత్రికలు ఉండరు ఇంకా లేవి గోత్రికలు ఉండరు ఇది చాలా ముఖ్యమైన వాక్యం లేవి గోత్రికలు ఉంటే పాత నిబంధన విధనలన్నీ మళ్ళా వస్తాయి అంటే శుద్ధీకరణ ఆచరణ రకరకాల అర్పణలు బలి అర్పణలు పానార్పణములు హోమార్పణములు రకరకాల తర్వాత పస్క పండగలు ఈ పండగలు ఇవన్నీ వస్తాయన లేవి గోత్రికలను నిర్మూలించినాక అవి ఉండవు లేవి గోత్రికుల కొరకు ఏమి హెచ్చరించిండో అవన్నీ ఉండవు అందుకే అది అర్థమైతేనే తక్కిన వాక్యాలు అర్థమైతే వచ్చేవారం నేను చాలా కఠినమైన వాక్యం వచ్చేవారం కొంచెం భరించడం కూడా కష్టమే కానీ బాగా అర్థం చేసుకోండి నీకు అది బయలుపరచబడ్డాక నువ్వు ప్రకటించకపోతే నువ్వు ఉత్తర్వాదిని నేను ఉత్తర్వాదిని నిలబెడతాడు అవన్నీ నీకు అర్థమైన కాను వాడిని పంచుకోకపోతే నీతో ఉండి వండి మృతమైపోతుంది నీ విశ్వాసం కూడా నీ విశ్వాసం వృత్తమైపోతుంది ఇవన్నీ రుచి చూసి నువ్వు వాళ్ళు ఎన్నెన్నో రుచి చివరికి ఏం జరిగింది చివరికి వాదన దేశంలో అడుగు పెట్టలేకపోయినారు అన్ని రుచి చూసి అట్లనే ఉంటుంది మన కాలం అన్ని రుచి చూసి మనము ఆయన సరిలో నివసించకపోతే సమస్తం వ్యర్థమే కదా మన ప్రయాసమంతా వ్యర్థంకి వ్యర్థంగానే తయారవుతుంది కాబట్టి మన ప్రభు గుణం ఏందనేది ఇక్కడ ఉంది చూడండి మొదటిదిగా కంసలి అగ్ని వంటి వాడు తర్వాత చాకలి సబ్బు వంటి వాడు కాబట్టి కంసలి అగ్ని ఏం చేస్తుంది జగన్ తాము చివరి భాగంలో తీసినాం గొప్ప జనాన్ని ఎట్లా తీసుకొస్తాడు మూడవ రెండు భాగం తెగవేయబడి చత్తురు మూడవ భాగంను అగ్ని నుండి వెండిని శుద్ధీకరించినట్లు బంగారమును శోధించినట్లు వారిని నేను బయటికి తీసుకొస్తాను కాబట్టి అదే వాక్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు అవి ఇవి ఒకటే ఇక్కడేమట్న్నాడు కంసలి అగ్ని కంసలి అగ్ని ఏం చేస్తుంది వెండిని బంగారాన్ని కాలుస్తుంది అన్న విషయం జ్ఞాపం వెండిని వెండి మీద మస్ట్ ఉంటుంది అది పోవాలంటే అది వెండి తెల్ల కదా అది తెలుపు ఫస్ట్ దాని తర్వాత బంగారం బంగారములో వెలుగుంటది తెలుపు తర్వాత నువ్వు దగ్గర మెరుస్తావు బంగారం మెరుపుకి సాదృశ్యం వెండి తెలుపుకి సాదృశ్యం నువ్వు శుద్ధీకరించబడ్డాకనే మెరుస్తావు ఆయన కొరకు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు కాబట్టి రెండు దశలు అవి ముందు నీ మీదున్న మురికి పోవాలా దాని తర్వాత నువ్వు మెరవాలా అంటే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతపుడు ముందు నీలో ఉన్న మురికెంత పోయినాక నువ్వు తెలగైనాక నీవు శుద్ధీకరించబడ్డాక ఆయన అగ్ని నిన్ను అభిషేకిస్తాడు అప్పుడు నువ్వు కొరకు బంగారం మెరుస్తా ఉంటావు ఈ లోకంలో ఆయన వెలుగుని ఇతరులకి నువ్వు ప్రకటిస్తూ ఉంటావు అది బంగారు జీవితం అనే విషయం బంగారం లాగా ఉండే జీవితం కాబట్టి దాని తర్వాత చాకలు వాని సబ్బు సరే చాకలి సబ్బు ఏం చేస్తారు చెప్పండి బట్టలను ఉతికితే మురికి పోతుంది అంటే ఏంటంటే మొదటి స్థితి ఏరీతి ఉందో ఆ రీతిగా తిరిగి తీసుకొస్తుంది సబ్బు బట్టలు ముందెట్లుంటే మంచిగా ఉంటాయి మురికి అయినాకనే అది చెడిపోతాయి సబ్బుతో గడిగినాక మురికి పోయినాక మళ్ళీ ముందు ఎట్లున్నా అది బట్టలు అది ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి కానీ వెండి ముందు అట్లా లేదు బంగారం ముందు అట్లా ఉండదు అది అవి ముడిపగారు తల్లది అవి మొదట్లో అట్లు ఉండవు బట్టలు పట్టుకు మొదట తెల్లగుంటాయి మురికైనా మళ్ళీ ఉతికితే మళ్ళీ తెలగైతాయి వెండి అట్లగదు వెండి ఆ భూమి తీసినప్పుడే అది నల్లగా ఉండి దాని చుట్టా నల్లగా ఉంటుంది మొదటి నుంచి అట్లా ఉంటుంది అది బంగారం కూడా నుంచి అట్లనే ఉంటుంది అది వేడిగా చేసినాకనే దాంట్లో మెరుపు వస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఇక్కడ కాబట్టి కంసలిని ఒక అగ్ని నీ స్థితి ఏ రీతిగా ఆ ఆ స్థితి నుంచి మార్పు చేస్తుంది కానీ కంసలీ సబ్బు నీ మొదటి స్థితిని తిరిగి తీసుకొస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఆయన రెండు విషయాలు ఒకటి ఏంటంటే గొప్పజనని ఏ రీతిగా మారుస్తాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇంకోటి ఏంది నువ్వు పోటుకున్న స్థితిని తిరిగి నీకు అనుగ్రహిస్తాడు అంటే స్థిరపరచడం అంటారు ఇదే విషయాన్ని కాబట్టి మన ప్రభు యొక్క సేవ జీవితం ఏదైతే ఉంది స్థిరపరచడం ఆయన వెంబడించే నువ్వు కూడా దాని స్థిరపరిచే వాడిలాగానే ఉండాలా అన్న విషయాన్ని వాక్య గ్యాక్ వస్తుంది ఈ రోజు ముగించుకుంటాం మన సేవ జీవితం స్థిరపరిచే సేవ జీవితం లేక సబ్బు తీసుకొని పోవాలా మనం ప్రతి సేవ ప్రతి గొప్ప జనం ఇంటికి గొప్ప జనం దేవినప్పుడు నువ్వు ఆయనకి ప్రతినిధి గే లోకంలో కాబట్టి కంసలి అగ్ని వంటి వాడవు ఆయనకి ప్రతినిధి ప్రభు క్రీస్తుని పోల్ని నడుచుకున్నాడు కాబట్టి ఆయన కంసలి అగ్ని వంటి వాడైతే నువ్వు కూడా అతనే ఉంటావు ఆయన సింహమైతే నువ్వు కూడా సింహమే ఆయన గొరపిల్ల అయితే నువ్వు గొర్రపిల్లవే ఎందుకంటే నువ్వు ఆయన పోలి నడుచుకుంటున్నావు కాబట్టి కాబట్టి ఆయన చాకలి సబు వంటి నువ్వు కూడా సబులా మనుషులు ఏ మొదట్లో ఏ రీతి స్థితిలో ఉండవో నువ్వు ఎట్లా అబద్ధాన్ని ఆశ్రయించినవో జ్ఞాపకం చేసుకోవో బ్రదర్ అని నువ్వు తిరిగి పాత స్థితికి వాడి మొదటి స్థితికి నువ్వు అందుకే నీ మొదటి ప్రేమని సంపూర్తి చేసుకుంటాడు ఫిలజెల్ఫియా సంఘంతో మాట్లాడతాడు కదా ప్రజాగ్రంథంలో జ్ఞాపకం చేసుకో అంటాడు నీ స్థితి అక్కడ ఉండే అక్కడి నుంచి నీకు ఇది పడిపోయాను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే కాబట్టి ఆ ఆధిక్యత దేవుడు అనుగురించి ఆధ్యత్యే గొప్ప జనం పడిపోయారు వాళ్ళని మనం తిరిగి ఆ స్థితికి లేవనెత్తాలంటే చాలా కష్ట చాలా కష్టంతో సేవ అందుకే ఇవన్నీ విషయాలు మన ప్రభు మాట్లాడుతున్నాడు మనం కల్పించుకునేవి ఇవన్నీ అవి మొదటి నుంచి అక్కడ దాచిపెట్టిండు ఒక తరం వాళ్ళు వాటిని చూసుకుని నేర్చుకుంటారు అనేకలో ప్రకటిస్తారు ఇవన్నీ బయలుపరచబడ్డ నీవు వాటిని నీలోనే భద్రపరచుకుంటావా నువ్వు ప్రకటించుకుంటావా అది నీకు సంబంధించిన వాక్యం హెచ్కెల్ మూడవ అధ్యాయంలో జ్ఞాపకం చేయబడ్డ వాక్యం ఇవన్నీ కాబట్టి నీకు బయలుపరచ వాటి అన్నింటిని నువ్వు అనేకలో ప్రకటించినప్పుడు వాళ్ళందరూ వాటి నుంచి విడుదల పోతారు ముఖ్యంగా నీతి మంతులు అంటే స్వనీతిని నమ్ముకున్న గొప్పజనం ఎక్కువగా నీతిమంతంగా ఉండకూడనే ప్రసంగం అంటున్నాడు దాని అర్థం ఏంటంటే నీ సొంత నువ్వు ఏదో బయటికి కనిపిస్తున్నావు నీతిమంత్రంలాగా కానీ నీతి లేదు నువ్వు రక్షణ లేదు నువ్వు బయటికి నీతిమంత్రంలాగా కనిపిస్తున్నా నీతి లేదు నువ్వు బయటకు కనిపించే ప్రయత్నించు ను నువ్వు ఎక్కువ నీతిమంత ఉండడానికి ప్రయత్నిస్తున్నావు చూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నావు కానీ చూపించుకునేది కాదు నీతి ఆయన నీతి నీకు అనుగ్రహించబడాలా అది కేవలం ఆయన కృప వలనే నీకు కలిగింది కాబట్టి ఆయన కనికరం పొందడానికి మనం ప్రయాసపడాలా గొప్ప అందరూ అటువంటి కనికరంలోనికి రావాలా ప్రార్థిస్తాం కళ్ళు కూసుకోండి పరిశుద్ధులకు దేవ మీకు వందాలైనా ప్రవ్వా ఇంతకాలము ఈ విషయాలు మేము గ్రహించలేని స్థితిలో ఉంటున్నాం ప్రవ్వ బాప్తి యోహాన్ని దేని కొరికి ఈ లోకంలోకి వచ్చిండే మాకు చూపిస్తున్నారు ఈరోజు ఎందుకొరకు ఈ లోకంలోకి వచ్చింది మీ యొక్క మార్గం సిద్ధపరచడానికి వచ్చాడు మారు ప్రకటన ప్రకటించడం కొరకు ఈ వచ్చింది కానీ పాపక్షమాపణ మార్గం మీరే అనుగ్రహిస్తున్నారు ప్రవ్వా పాపక్షమాపణ మార్గము అనుగ్రహించబడాలంటే మనుషులు ముందు మారుమనిస్ పొందాలా వాళ్ళ పాపి అని వాళ్ళు గ్రహించాలా అటువంటి ఆత్మని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ గొప్ప రోజు బాప్ సేమిచ్చి యోహాను వల్ల ప్రభావ మేమందరం ఈ లోకంలో ఒక అరణ్యం ఒక శబ్దం వల్లే మేమున్నాం ఈ లోకంలో యుగ సమాప్తి అనే అరణ్యం ఈ కాలము అనే అరణ్యంలో మేము ఉంటున్నాం ప్రవ్వా శబ్దం మేము ఈ శబ్దాన్ని ఆపడానికి వెళ్లేదు ప్రవ్వా మా జీవితాలు ముగించుకుండేంత వరకు ఈ శబ్దాన్ని మేము ప్రకటిస్తూ ఉండాలా ప్రభు తట్టు తిరగండి సత్యం తట్టు తిరగండి మీరు వేరే ఒక ఏసుని వెంబడిస్తున్నారు అని ధైర్యంగా మేము ప్రకటించాలా సిగబడదేం భయపడదలేదు ప్రభావ ఇంకా ఆలస్యం మేము చేయడానికి వీల్లే నిర్లక్ష్యమైన జీవితం నుంచి మాకు బిడల కల్పించామని ప్రార్థిస్తున్నాం రోషం కలిగి పౌరుషంగా కలిగి మీ పక్షం నివసించే బిడలగా జీవించే బిడలుగా మా తయారు చేయండి ప్రభావ ఈ యొక్క సాయంత్రం మేము ప్రార్థిస్తుండగా ప్రభావ నూతనంగా మీ యొక్క అభిషేకాన్ని దయచేయండి ఓ ప్రభు పరలోకపు జ్ఞానాన్ని మాకు అందరికీ అనుగరించండి ఆత్మీయతలు ఇప్పండి ప్రవ్వా పర్లోకొక దర్శనం మాకు అనుగ్రహించండి మేము మీ స్వరం వినాలా మీతో ప్రభ మేము ఆ యొక్క సేవా జీవితంలో ముందుకు పోవాలా మీరే మాతో పాటు నడిపి నడప నడవమని ప్రార్థిస్తున్నాం నేను జనం ప్రవ్వ చాలా కఠినంగా ఉంటున్నారు ప్రవ్వ ఎందుకంటే సర్పంలు తేలిన సహవాసం అటువంటిది కఠినంగా తయారు చేస్తుంది వాళ్ళలో ప్రేమ దయ పుట్టించండి కఠినమైన హృదయాన్ని తొలగించి మాంసపు హృదయాన్ని వాళ్ళకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మేము చెప్పే వాక్యాలు వాళ్ళు వినలాగునా వాళ్ళ హృదయలను ప్రేరేపించండి ప్రవ్వా అటువంటి ఓపిక సహనాన్ని మాకందరికి అనుగరించి అనిపించండి ఈ రాత్రి మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ కృపలో జ్ఞాపకం చేసుకుని మీ దూతల కాపులా మాకు దయచేసి సురక్షితంగా ఇంటిలోకి చేర్చమని నానైనా ఏ సి పరిషుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆ